లో తండ్రి మమ్మల్ేవాళ్ళ మాకు ఇచ్చిన మెలకవా మాకు ఇచ్చిన జీవం బట్టి నీకు ఎంతో వందనాలు ఈ రోజు అనేక చూడలేకపోయేవారు కానీ మమ్మల్ని ఇంకనూ తండ్రి నేను బతికింపతి చేస్తున్నందుకు నీకు ఎంతో వననాలు నీ ఉద్దేశం మా జీవితంలో తండ్రి ఇంకనో ప్రభావ ఉంచినందుకు నీకు ఎంతో వర్ణాలు తండ్రి మేము తండ్రి నిన్న ఈ లోకంలో ఏ కారణం చేత ఉండాలనో ఏది మేము తండ్రి నేను ఉద్దేశం నెరవేర్చే వారిగా ఉండాలను ఆ ఉద్దేశం బట్టి మమ్మల్ని పొడిగించి అయ్యాక ఆలోచన చేశారు ఎవరైతే రక్షణ పొందాల్సిన వారి గురించి అయ్యా తండ్రి పాటల ద్వారా ఆరాధించడానికి అయ్యా తండ్రి నాన్న వాట్సప్ ద్వారా ప్రభావ పోషింపబడి తండ్రి నాన్న తండ్రి యోగ్యమైన ప్రభావ తండ్రి ఆరాధన తండ్రి ప్రార్థన చేయడానికి ఇటు మాకు ఇచ్చానని విజ్ఞాపన చేయడంలో ప్రభావం తండ్రి ఈ వాడ మేము తల్లి ఏముందో ఏ విషయం గురించి మేము ప్రార్థన చేయాలి ఆ విషయం గురించి మాకు ఖచ్చితంగా అడిగించగలరు అని వాచన్ ద్వారా కొన్ని గురికెళ్తున్నాయి గణేష్ బాస్ గారు ప్రార్థన మంచి పాట పాడలి నిన్ను చూడాలి ఆశ Me sayya, ninnu chera laniyashya Ye sayya, ninnu chera laniyashya Me sayya, ninnu chera laniyashya ఎవరు ఉన్నారు నాకో ఎవరు నా తోడు రారు నా పయన ఇను ఎలైనా నా దైవం నివేగా ఇమాను ఎలైనా నా దైవం నివేగా ఇోడాలని ఆశ మేరాలని ఆశ అందరు నారణి ఆరు అందరు నరణి ఆ అందరువరణే తితి భ్రమచితి శివరి కివంతరి నేనైతి నే శివరి నా గానం నివయ్యా నా ధ్యానం నివయ్యా నా ప్రాణం ఇవయ్యా నా సర్వం ఇవయ్యా నిన్ను చూడాలని ఆశ అమ్మ సయ నిన్ను చేశ అందములో ఆ అంధుడ నీ నైతి అంధకారములో ఆ అంధుడ చూచే నేత్రములో నాకు నజరేయుడా నాకు సగుమా నజరేయుడా ఆశ నియ్యా నా దాస నియ్యా నా భాష నా శ్వాస నియ్యా నిన్ను చూడాలని ఆశా నిస నిన్ను చేశా ఎవరు ఉన్నారు నాకు లోక ఎవరు నా తోడు రారు నా పయనం లో ఇను ఎలైనా నా దైవం నివేగా ఇమాను ఎలైనా నా దైవం నివేగా ninnu choodalani aasha neseyaa ninnu cheelalani aasha hallelujah thank you sir hallelujah thank you sir manchi paata paadi devani mahima pachinadu mi pratyekana matodanalu aa ibbi man madilo chandrasekhar sir maru kontheku devani maatlo mantho panchukovalsindiga premapoorakamga ahalistunnaru amen మీకంద దేవుని వాక్యాన్ని నించక ముందు ప్రార్థించుకుంటాం ఆయన మాట్లాడాలా మాట్లాడు పిల్లలను కాపాడేవాడు వరుష దొరవ విషయాన్ని కాపాడారు చిల్లెక్కలను పెట్టారు తప్పటి మీకు వదే కారణం చిన్న చిన్న అవకాశం పెట్టి వలన తీసుకుంటున్నాను మీ యొక్క వాక్యాన్ని ధరించుండగా మీ యొక్క ప్రశ్న దయచేయండి వాక్యాలను గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నిర్ణయం పండితరవ్గా స్వీకరించాలా దాన్ని మా జీవితాన్ని అవలంబించుకోవాలా అరువ పడుతున్న దాన్ని ప్రకటించాలా అటువంటి సాక్షిగా మాట్టి అంత పరచుకోమని మీ ఆరాధన మీరే ఆధిపత్యం గురించి నడిపించమని ప్రార్థించే బైబిల్లో ఎస్కెటాలజీ అన్న సబ్జెక్ట్ బహు విజ్ఞాన సబ్జెక్ట్ నాకు ఎస్కెటాలజీ అంటే ప్రభు యొక్క రాకలకు సంబంధించిన హోదా ఇంగ్లీష్ మన ప్రభు రాక సంబంధించిన బోధన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన రాకరక సూచనలు సంకేతాలు మనము తెలుసుకోవాలా అది కొత్తగా మన నిరీక్షణ ప్రతి లక్షతో పంట కలిసేవ జీవితంలో ఇది ప్రాముఖ్యమైన అంశం కాబట్టి లోకంలో ఉన్నంత వరకు ఆయన కొడుకు అక్షరంగా జీవించాలా పేర్లో ఉన్న కానీ కానీ కానీ ఆయన రాకర సంబంధించిన సూచనలో గ్రహించకపోతే ఆయన వచ్చినప్పుడు మన పరిస్థితి అనుకుంటు ముఖ్యంగా ఒక గుంపులో అది ప్రవశించలేటా అన్న ఒక గుంపు అది ఆ గుంపులు ఎట్టి పరిస్థితులు ఉండద్దు కాబట్టి ఆ గుంపుకి ఏమైంది వాళ్ళ ఎంతకాలం తండ్రి గొప్ప గొప్పతో మూడు గుంపుల ఎస్కెటాలజీ అన్న సబ్జెక్ట్ గురించి మనం ధ్యానిస్తున్నాము ముఖ్యంగా ఎస్కెటాలజీ అంటే ద కమింగ్ దాక్టరింగ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లాడ్ అంత గురించి ఎస్కెటాలజీ అంటాం కాబట్టి ఆయన రాకలకు సంబంధించిన సంకేతాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది మన జీవితాలలో ఎటువంటి స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మనం ఏ పని చేస్తున్నా కానీ ఆయన రాకకు సంబంధించిన విషయాలు ఆయన చూపించిన మనం నేర్చుకోకపోతే మనము ఏదో ఒక గుంపులో ఉండకొచ్చు ఎందుకంటే ఎంటర్ టైమ్స్ లో మనం చూపించండి ప్రభు రైతవర్ జీవితంలో అవి రెండు గుంపులు కావు నాలుగు గుంపులు అనేవి అన్ని గుంపు మనలలో ఆయన చూపించిన ప్రతి పేరవలో నాలుగు గుంపులు కాబట్టి ఒక గుంపులో మనం ఎక్కువ పరిస్థితుల్లో ఉండొద్దు అన్న విషయం గురించి నేను ఈ మైక్రోఫోన్ ప్రాబ్లం వచ్చింది అది ఏ గుంపు అంటే మీ నామంన ప్రవర్తించలేదా అనేది ఒక గుంపు అది అంటే దేవుల సేవకులేదు వీళ్ళందరూ కానీ ఆ గుంపులో మూడు రకాల పబ్లినిజం అనేది మనం చూసాం మీ నామంన ప్రవచించలేదా అంటే ప్రాఫిట్స్ లాగా గుర్తింపు బోక్కున్నది లోకంలో దాని తర్వాత నీనామం రోగులకు తప్పపరచలేదా గుంపు దాని తర్వాత నీనామం దయ్యంగా నిలబొట్టలేదా అదొక గుంపు కాబట్టి అన్ని రకాల గుంపులు మనకు కనిపిస్తా ఉంటాయి టైమ్స్ లో ఇది ఈ గుంపులో మట్టుకు మనం ఉండేది అన్నది ఒకవేళ మన దేవ జీవితంలో జరగచ్చు నిరేక్ తగ్గుతాగుతా ఉంటే చూస్తా ఉంటే మనం రోగులు తప్పపరచడం దయ్యాన్ని కానీ పర్టికులర్ ఈ గుంపును ఎందుకు రికగ్నైజ్ ఆ రోజు తీర్పు వినమన అంటే సంథింగ్ వెంట రాంగ్ వి అనేది మనం అంత వ్యూస్లో కాబట్టి ఈ ఎస్కటాలజీ అనే సబ్జెక్ట్ చాలా అపరమైన ఎందుకంటే ఈ డాక్టరీన్ అంటా న్యాక్చువల్ గా డిఫికల్ డాక్టరీని ఈ డాక్టరీస్ లో ఎన్నో డివిజన్స్ ఏర్పడినట్టు మనం చూస్తా ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం అనేక పర్యాలు చూసిన మనలో ఏసీ ప్రభు ఒక డాక్టరీ అనేది డాక్టరీ ఆఫ్ జీవన్ ఆయన బోధ ఏసీ ప్రభుత్వ బోధ అనే అంశం తన పత్రిక చూసినప్పుడు పౌన్ ఈ విషయాన్ని వ్యాఖ్యలు చేసినట్టు ఏంటంటే దయ్యంలో బోధ అంటాడు దాని తర్వాత భూతంలో బోధ అంటాడు అక్కడ అదే మనం ప్రధాన గ్రంథము రెండవ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ఏడు సంఘాలకు సంబంధించినప్పుడు విషయాలు ధ్యానం వచ్చినప్పుడు అక్కడ నితలైపుల బోధ అంటాడు అంటే ఎన్నో డాక్టరీస్ ఉన్నాయి వైద్యుల్లో మిస్లీడింగ్ డాక్టర్స్ ఉన్నాయి అయితే నువ్వు ఏ డాక్టర్ లో ఉన్నావు అనేది తెలుసుకోకపోతే ఏదో ఒక డాక్టర్ లో ఉండిపోతావు అది నేను చాలా జాగ్రత్తగా పరిచిస్తున్నాడు ఎందుకంటే ఈ డాక్టరీన్స్ అనేది చాలా ముద్దలో మిస్లీడింగ్ గా ఉంటాయి ఎందుకంటే చివరికి ఎవరుని మిమ్మల్ని మొత్తపరచకుండా చూచుకోండి అని ఎందుకు హెచ్చరించని మన తెలుసు వరకు నాలుగు జనం మంది పాంతా ఎవరిని మిమ్మల్ని మూతపరచకుండా చూచకొని అని ఎందుకు హెచ్చరించింది అన్నప్పుడు ఇటువంటి బోధలు బయలుదేరే అనేకమైన అబద్ధ బోధలు బయలుదేరియని చెప్పి అనేకమైన అబద్ధ బోధకులు అబద్ధ క్రిస్తులు బయలుదేరిదని చెప్పాడు కాబట్టి ఈరోజు ఒక విషయం మీతో చర్చించుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఈ యొక్క నిర్జీపించబోయే సూచన కానీ రాకరత్ ముందు పల్లె సూచన ఇది ఇప్పుడు బాహాటంగా జరుగుతుంది మన టైంలో అండ్ అది విస్తరించి విజృంభించి అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ యొక్క బీడర్ సోచ్ అనేది ఎవరు మన జ్ఞాపకం చేసిందంటే పౌరు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సూచన మన తమ కూడా దాన్ని హెచ్చరించండి కానీ ముందుగానే సరే మనం ఈ రోజు మొదటి త్వరకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలలో ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ తీస్తా ఉంటాం ఏంటంటే మీలో ఒకరికి మరి ఒకరికి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు ఏం చేయాలనండి మీరు ఒక నుంచి మరి ఒకని మీద ఉన్నప్పుడు వాడు పరిస్థితులు ఎదుట దాకా అన్ని సిమంతులు ఎదుట వ్యాజం అడటలు అంటే కొరింపియన్స్ సంఘంలో ఇది జరిగిందన్నట్టు అంటే డిలీవర్స్ కి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు లేదా ఎటువంటి లిటిగేషన్స్ ఉన్నప్పుడు కానీ అంటే నేట్రల్ లిటిగేషన్స్ ప్రాపర్టీ లిటిగేషన్స్ అనే ఫైనాన్షియల్ లిటిగేషన్స్ కొందరు ఇచ్చారు కొందరు తీరు వాళ్ళు లిటిగేషన్ కి బ్యాగ్ ఇస్తాడు డిఫరెంట్ ఫిఫ్లిటీ కొన్ని కార్డులు వస్తువులు నుంచి సాధిస్ ఎదుగుతున్నారు వస్తువులు తీసుకొని రిటర్న్ చేయరు అప్పుడు వాళ్ళకి మీకు ఎదుగుతుంది అటువంటి టైంలో వీళ్ళు అనేక మంతులు అంటే నాన్ డెలివర్స్ అన్నట్టు అనేక మంతుల దగ్గరికి వెళ్తున్నారు తీర్పు తీర్చడానికి తీర్చుకో తీవ్రమని అంటే వీళ్ళు డెలివర్స్ టైండి అక్కడికి వెళ్తున్నారు అనేది మన కాలంలో బహు విశాఖ విశేషంగా జరుగుతుంది ఆల్మోస్ట్ ఎవరి చర్చ చర్చ గురించి మాట్లాడుతూ ఉంటారు అది మీకు అనుగ్రహించబడ్డాంటే హెచ్చరించబోదా మనలో చాలా మందికి ఉండేది ఆ స్పిరిట్ నేను గమనించిన ప్రగతి వాక్యం పరిచయం చేసేటప్పుడు హెచ్చరించుకుంటా అతను అది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోగలం ఒకవేళ నేను నాకు సంబంధించిన మార్చుకోవడానికి ప్రయత్నించాలా డిఫరెంట్ సింపుల్ కానీ ఈ వాక్యం ఏం తెలుస్తుంది అంటే డివివర్స్ కి మధ్యలో వ్యాధ్యం ఉన్నప్పుడు ఎటువంటి ఎడ్యుకేషన్ ఉన్నదా వాళ్ళు ఎక్కడ వెళ్ళాలా పరిశీలి పరిశీకలిగేదటగాట అన్నిటి మధ్యలో ఎగ్గట్టి వెళ్తున్నారు ఈ వ్యాధ్యను తెగించ రెండో వర్షం ఏమవుతుందంటే పరిశుద్ధులు లోకంలో తీర్పు తీర్చిదిరని మీరు ఎదుగరా ఇది మనం ఈ గుంపులో ఉంటాం మనం ఈ గుంపులో ఉండాలనేది ఆసక్తి అన్న డాక్టర్కి పరిశుద్ధులు లోకంలో తీర్పు తీర్చిదిరని మీరు ఎదుగరాదు కాబట్టి వ్యక్తులు ఈ గుంపు మీ జరగవలసి ఉండగా అంటే ఫ్యూచర్ లో ఇది మన దేవతలు మన ప్రభుత్వ పాటు అల్పమైన సంఘటనను గురించి తీర్పు తీర్చుకుంటూ నీకు యోగ్యత లేదా చిన్న చిన్న విషయంలో కూడా మీరు తీర్పు తీర్చినా మనము దేవదూతలకు తీర్పు తీర్చదు అని ఎదుగరాంటే మన ప్రభుత్వ పక్ష కలిసి మనము ఈ లోకానికి తీర్పు తీర్చడం విషయం వాక్యంపై తెలుస్తుంది ఈ జీవన సంబంధమైన సంఘటనను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును అంటే డే టు డే డే టు డే జరిగే లిటిగేషన్స్ లో లా తప్పిపోయిన ధర్మశాస్త్రం విషయాలలో గానీ సోషల్ లా విషయంలో వారికి మనము పేరిట్టిగా సహాయకుడిగా ఉండాలనేది ఆయన తెలుస్తుంది వాక్యం నాలుగో వర్షంలో ఈ జీవన సంబంధమైన వ్యాఖ్యలు ఈ లోపతికమైన వ్యాఖ్యలు మీకు కలిగిన వాటిని తీర్చుటట్టు సంధంలో ఋణీకరింపబడిన వారిని కూర్చొంత పెట్టుదురా ఇదే ప్రపంచంలో కూర్చో తీర్పు తీసుకుంటున్నారు మనుషులు అది బహు దుఃఖతరమైన ఐదో వచ్చా చెప్తుంది మీకు సిగ్గు రావాలి నన్ను చర్చి మీ చర్చి సిస్టమ్ ఇంత భయంకరంగా దిగజారిపోయిందంటే టూ థౌసండ్ ఎట్ కి సమయం అతను చూడగలిగింది కదా త్వర త్వరకి సంఘంలో జరిగింది నేను ఎప్పుడు మీరు చూపిస్తాను దేవుని వాక్యం ఆరంభమై మన కాలానికి ఎండ్ అయిపోతుంటది ఎండ్ అయ్యే టైంకి బహు విశేషంగా గ్లోబల్ స్కేల్ లోకి కనిపిస్తుంటారు మనకి ఈ విషయాన్ని మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను ఏమి సహోదరుల మధ్యను వ్యాజము తీర్చగల బుద్ధిమంతుడు మీరు ఒక్కడను లేడా ఈరోజు ఎంటైన్ స్కృష్ణంగా చూడండి ఆ ప్రశ్నకి జవాబు ఎవరు ఇవ్వగలం ఎంత అయిన చర్చ చూడకి ఎవరు ఇవ్వగలరు జవాబు మనకు తెలిసి మనకి ఇవన్నీ నాలెడ్జ్ ఉంది మనం ఎంతో మృతకాలంగా ధ్యానించాలని వాఖ్యం ప్రాక్టీస్ చేయగలను అయితే సహోదరుడు సహోదరు వ్యాజం ఆడుచున్నాడు మరి అవి పాటలు ఎదుట వ్యాజమాడుచున్నాడు ఇది చాలా దుఃఖతరమైంది ఒక వ్యాజమాట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయం సాధించడం మేలు కాదా దానికంటే మీ కట్లను అపహరించడం మేలు కాదా ఇక్కడ హెచ్చరిస్తుంది ఏంటంటే ఈ వాక్యం అంతట్లో లా లెట్నెస్ అన్న విషయం గురించి మాట్లాడుతున్నాడు ఎండి టైం కష్టపడుతూ ప్రతి దశలో లా లెట్నెస్ మరి మీ శానికి లోపల అన్న మనం ఆన్సర్స్ కనుక్కోవాలంటున్నాడు ముఖ్యంగా లిఫ్ట్ వర్గ పద్నాలుగో అధ్యాయంలో ఒక విషయాన్ని వ్యాప్తం చేస్తూ ఉంటాడు అదేనంటే బిలీవర్స్ మైండ్ అప్పుడు సేవ జీవితంలో ఉన్న పరిస్థితి ఉంది మనం స్టాండ్ తీసుకోవాలి రోజు పర్టికులర్ ఈ ప్రపంచం వంట పిల్లలు లాలేదంటే దీపం రోజు భయంకరము రాలేదు ఎవ్రీడే ఆ షాక్స్ పగలగొట్టడము దాంట్లోకి వెళ్ళిపోవడము మనుషులు ఎవరు దృష్టం వస్తుంది దోషం పోవడము కొట్టడము తిట్టడం చంపడి జరుగుతున్నాయి లూటింగ్ అంటే పోలీసు అనేవాడు అంటే అంటారు పోలీసులు ఏ యాక్షన్ తీసుకుంటులేదు లాలెట్నెస్ మీద అదే సిచువేషన్ మనం ఇద్దరు కూడా చూస్తున్నాం కదా ఒకప్పుడు పోలీసు చాలా యాక్టివ్ ఉండేది ఇప్పుడు లేదు లాలెట్నెస్ ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి ఆ టైమ్ లో మనం ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అనేది టూకల్ పద్నాలుగోది అయితే ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై రెండో వర్షాలలో ఈ విషయం మన ప్రభుత్వం కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు ఎందుకంటే మనం జనరల్ గా డీటెయిల్ గా ధ్యానించాము అండ్ సడన్ గా ఎంతో ఒక టైంలో మనకి ఇవి తటా ఉంటాయి కాబట్టి వాటిని స్వీకరించినటువంటి వాత్యూ కొన్నిసార్లు మనం అదే తరపరిస్తుంది మన కాళ్ళకు తగులుతా ఉంటాయి మనం కట్టుకుంటుంటాం పడుతుంటాం లేకుంటూ ఉంటాం కానీ ఒక కథమల ఆగి ఇది నా కాళ్ళకు తగులుతా ఉంది ఎందుకంటే మనం ఎవరు మన నడక వీరిలో శుద్ధీకరించుకోవడం దేవుని వాక్యం ద్వారా కదా కీకల గు మీలో ఎవడ నేను పట్టు వారితో జరుగుతున్న వాక్యం పద్నాలుగు మీలో ఎవడైన ఒక గోత్రము కటింపు గోనేలా తర్వాత ఒక గోత్రం సమస్య విషయం మాట్లాడుతున్నారు ఇంతకు ముందుగా ఒకసారి గోపురం గురించి మనం మాట్లాడుతున్నాం ఆ రోజులలో టీవర్స్ ఆ రోజుల్లో గోపురం ఎక్కడ ఒక రొటీన్ ఆచరణ అయితే ప్రతి ఒక్కరు గుర్తింపు పొందడం తరపు గోపురాలు పెట్టుకుంటాయి కదా నిమ్మ రోజు ఎక్కడైతే ఖర్చు గోపురం ఐడెంటిటీ కొరకు రికగ్నేషన్ కొరకు కట్టుకున్నాడు ఈ రోజు చర్చది కూడా గోపురాలు పెట్టుకుంటాడు ప్రతి ఒక్కరు ఇంటి గోపురం కట్టుకుంటాడు ఎందుకంటే ఆ ఇంటి గుర్తింపు కూడా అసలు మనకు అవసరం లేదు కదా అడెంటికి గోపురం పెట్టడానికి కనీసం ఒక లక్షలు ఖర్చు పెడతాడు చర్చ ఇక్కడ పది లక్షలు ఖర్చు పెడతాడు ఎక్స్పెన్సివ్ అన్నట్టు టోటల్ కట్టడం ఐదు పిరమిడ్స్ కట్టేప్పుడు ఆ యూనివర్స్ డిసైడ్ చెప్పారు నాకు పిరమిడ్ కట్టడం కష్టకరం ఆ పిరమిడ్ చివరి అంచు క్యాప్చర్ ఇంగ్లీష్ లో చివరి అంచుకు ఆ షార్ట్ ఉండే టిప్పు గోత్రము అది బహు కష్టకరం అని కాబట్టి ఎక్స్పెన్సివ్ అవన్నీ మన నేమ్స్ చూపించడము మన ఫోటోగ్రాఫ్ ఎక్కడ చూపించడము దేవుని వాక్యాన్ని చూపిస్తాం అంతా ఎందుకంటే అతనే అదే కదా అందుకొరికే మనం కదా అయితే మీలో ఎవడనలు ఒక గోత్రము కట్టింప కోరిన కాబట్టి నేను ఇక్కడ నోట్స్ లో కోరిన అంటే కోరిక ఇది కోరిక సంబంధించింది ఈ గోడ ఈ హృదయంలో ఎటువంటి కోరిక ఉంది అన్న విషయాన్ని ఇరవై ఎనిమిదవం చేస్తుంది మీలో ఎవడనలు ఒక గోత్రము కట్టింప కోరిన అంటే గోత్రం ఇంపార్టెంట్ గా నేను గోపురం కరకు డబ్బులు విడుదా చేస్తుంటారు చర్చులర్ గా మనము కోర్సు బయటికి వెళ్తే ఖరీతంగా డబ్బులు విడుదా చేస్తారు చర్చ డబ్బు మనుషులు మీద పెట్టచ్చు ఎందుకంటే అసలు దుఃఖం అదే కదా దేవుని ఆలయం అంటే శరదలే కదా దేవుని కానీ బిడ్డకి మీద డబ్బులు అంటూ పెట్టేసి వేట్ చేసిన రోజు అప్పులు చెప్పాలంటే నేను ఎవరైనా ఒక గోపురం కట్టింపకూడ దానిని కొనసాగించటకు కావలసినది తన యుద్ధ ఉన్నదే లేదో అని కూర్చుంది తగులుబడి మొదట నెట్ట చూచుకునడం ఇంపార్టెంట్ పాయింట్ నెట్ట చూసుకోవడం అంటే ద కాస్ట్ ఆఫ్ కౌంటింగ్ ద కాస్ట్ అంటాం కౌంటింగ్ ద కాస్ట్ బిఫోర్ డిగ్రింగ్ ఏదైనా స్టార్ట్ చేయకముందు మన కాస్ట్ మనం ఖర్చు మన దగ్గర అంత సమా తిందా లేదా ఎందుకు అయితే వెస్టర్న్ వెస్టర్ సొసైటీస్ చెక్ చేస్తే తిరిగి సరెర్ చేసేది బ్యాంక్స్ అంటే అదే లిస్టెట్ చేసారు కౌంట్ ద కాస్ట్ బిఫోర్ డిగ్రింగ్ మనుషులు ఎలా దర్శించుకోవాలా మార్కెటింగ్ సిస్టమ్స్ బిజినెస్ మేనేజ్మెంట్స్ చేస్తున్నారు ఇదే చేస్తారు కదా అంటారు ఇదే చేస్తున్నారు కదా అంటే ఇవన్నీ రిపీట్ అవుతాయని మన కాలం దర్శన తెలుసు ఇరవై తొమ్మిదవ చూసుకోవాలి అతడు దాన్ని కునాది చేసి ఒకవేళ దాన్ని కొనసాగిపగలేకపోతే పరిమితున్నాడు చూసిన ఈ మనుషుడు మొదలు పెట్టండి కానీ కొనసాగించలేకపోయింది అని అతను చూసి ఎగటాని చేయగదు ఇలా దొరుకుతుంది ఎప్పుడు ఎగటాని చేస్తాడంటే మొత్తం సిస్టమ్ అంతా కొలాక్ట్ ఇక్కడ కొన్ని సంవత్సరాల ఒక సెయిమ్ ప్రోగ్రామ్ లో ఈ విషయాలు నేర్చుకుంటున్నాను ఏంటంటే ఆ మెక్సికో లో ఒక పాట విపరీతంగా ఆ ప్లం ఏరియా చేస్తుందంట మెక్సికో ప్లంప్ మన సౌటింగ్ మన వేరే ప్లం తిన్నగానే ఆ పాక్షాన్ని విపరీతంగా కొట్టేట చర్చ్కి వచ్చే వాళ్ళందరినీ తెప్పించేటట్లు అట్టే ఎందుకంటే ఆయన చెప్పే సాక్షిందా ఎవ్రీడే మార్నింగ్ ఆ చర్చ్ గోపురం మీద ఆ స్పీకర్స్ పెట్టి ఆ స్పీకర్స్ రీటెంట్ మీ పిన్నర్స్ అని వాద్యాలు చెప్పేటోళ్ళట పాపల ద్వారా పాపాలు విచ్చి పెట్టండి అని అందులోంచి స్పీకర్స్ పెట్టి అడిక్త అసలు అంతా ఉండేవాళ్ళంతా పాపపు జీవితాన్ని జీవితం వేడి చాలా బోర్డు జూడము ఇటువంటి భయంతో కదా గుండె ఇటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో నువ్వు అటువంటి తోట కదా ఏం చేశారు తన పార్టీ టర్న్ గురనే చర్చి మెంబర్స్ కొడితే చర్చికి రావడమే బంద్ మెంబర్స్ అక్షన్ విన్నాను సంపా గారు ఉండే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు అని స్టోరీ అప్పుడు ఆ మాస్టర్ చర్చ ఆల్మోస్ట్ ఎంట్రీ అయిపోయింది మనుషులు వస్తలేదు చర్చి నడుస్తలేదు స్పీకర్ క్లోజ్ చేసే సౌండ్ సిస్టమ్ స్టార్ట్ చేసేది అయితే ఆయన తోర విస్తారు అని ట్రైన్ సవరణలో పై చర్చి విన్నాను అప్పుడు విన్నప్పుడు ఆయన తల్లి తెచ్చుకున్నాడు కరెక్ట్ ఇది బిల్డింగ్ కదా ఇది పరశుధాలం ఏంటి నీ హృదయం కదా పరిశుభత్తలం ప్రభువు నిన్ను కలుసుకోవాల్సింది మీ హృదయంలో కదా బిల్డింగ్ లో కదా మనుషుల హక్తాల కోసం నిర్మించబడ్డ మందిరమైన నేను ఎప్పుడు విమర్శించడం లేదు దాన్ని నువ్వు ఎరిపిగా ట్రీట్ చేస్తే దాన్ని ఎరిపిగా దానికి ఏం పేరు పెట్టుకున్నావు కానీ అది ఖచ్చుతమంది ఎట్లా ఖర్చు మంది నీకు అది కేవలం ఒక స్థలము దేవుడు ఏర్పరచుంది నీకు ఇచ్చింది అందులో మనం దేవుడు గురించాలి అది ఇల్లు అయితేనేముంది అది ఒక కమ్యూనిటీ హాల్ అయితేనేముంది అని అతను చెప్పాడు ఇప్పుడు ఆ పాస్టర్ ఈ సత్యాన్ని నేర్చుకున్న కేణీకూడంలో వాపస్ వెళ్ళిపోయి స్మాల్ చర్చ్ హెల్డర్స్ గ్రూప్ ఉంటే వాళ్ళతో పాటు డిస్కస్ చేసి వీ హ్యావ్ టు వీడు ఇంతవరకు చేసిందంట ఇతం చేస్తారు ఆ స్పీకర్ చర్చ చర్చ్ లో మనుషులని ఆహరించడానికి లిమిటేషన్స్ వచ్చింది దాని తర్వాత ఆ ఎండర్స్ ఏం చేస్తారు కొంతమంది డబ్బులు వద్ద డబ్బులు వాళ్ళు ఆ స్లంప్స్ లో ఉన్న గోడలు క్లీన్ చేసి వైట్ వాచ్ చేసింది దాని తర్వాత స్కూల్స్ బెంచ్ లు టేబుల్స్ వెళ్లిపోతే కొంతమంది కార్పెంటరీని ఆడించిన ఎండర్స్ చర్చ్ మెండర్స్ ఏం చేస్తారు ఆ స్కూల్ టేబుల్ చర్చలు సరిగ్ంది మన మట్టుదే ఆ రైతులు తీసి ఆ యొక్క డ్రైనేజ్ సిస్టమ్స్ అటువంటి వర్క్ స్టార్ట్ చేయడం వల్ల పాప జీవితంలో తీసిన వాళ్ళందరి కృదాలు వాళ్ళ పాపం ధర్మశాస్త్రంలో లేరు ధర్మసభ కింద లేరు అన్యులు అన్యుల మీద మనము వారి మీద అనమే మోయమే బాధ వారి మీద బాగా అన్న తప్పని గ్రహించి స్లోగా వాట్యం చెప్పడం వలన అప్పుడున్న త్రాగోతుంది మారడము చూడమారడం మారడము ఎడిచర్లు మారి మారడం మా చండిపోయిందంట అని చెప్పినప్పుడు కరెక్ట్ కదా అటువంటి ధ్యానం ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం మనము దేవుని ఆత్మకు చేతిస్తున్నాము దేవుని బిల్ దేని ఒక ఆత్మచత్తి నడిపింపబడాలన్నప్పుడు ఎప్పుడు వీల్డ్ అవుతుంది మనం ఆయన ఆత్మకు ఈ విషయాన్ని నేను కొంచెం కొంచెం అటే హెచ్చరించినటువంటి చర్చ ఎందుకంటే చర్చెస్ విచ్చిపెట్టి వచ్చేసిన వాళ్ళని చాలా ఫలం ఫోన్ ఎఫర్ట్స్ తో బిల్డ్ చేసిన చర్చెస్ కూడా విచ్చిపెట్టి కరెంటే చూపించిన వాళ్ళు కాబట్టి కి అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు అన్న విషయాన్ని మనకు హెచ్చరిస్తుంది ఎందుకంటే యూనివర్సల్ అటాచ్మెంట్ మనం ముఖ్యంగా ఆ యొక్క దుకాగో అధ్యాయంలో ఆయన చూపిస్తున్నాను ప్రభు తన నోటి ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటంటే ముప్పై రెండవ వస్తుంది శక్తి లేని ఎడలా అతడి ఇంతనూ దూరంగా రాస్తారు దానికి ముప్పై మొదలు సరే ముప్పై అనుకుంటాం ముప్పై నుంచి మనుషులు కత్త మొదలు పెట్టండి గానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూసి ఎగటానికి చేస్తారు ఎగటానికి వేస్తారు అంటారు మొత్తం స్టార్ట్ పనిని ఇన్కంప్లీట్ చేయకపోతే చట్టం ఎగటాని వేస్తారు దాన్ని స్టార్ట్ చేయకండి క్యాల్కులేట్ చేసుకోకుండా స్టార్ట్ చేస్తే మీకు తగ్గేదాన్ని కొనసాగించలేవు అంటే మీకు ఆ నాలెడ్జ్ అవుతాం అంటున్నాడు అయిగా నేను ఒక విషయం నేర్చుకున్నాను ఈ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఏంటంటే దేవుని కార్యం చేయాలంటే పైసలు అవసరం లేదు నేను నేర్చుకున్నాను కొద్దిగా పర్టికులర్ గా ట్రైనింగ్ తో ఉన్నాను అప్పుడు నామినల్ గా ఏదో ఖర్చు అవుతుంది సరే ట్రావెలింగ్ కాస్ట్ అవుతుంది సరే కొంత మెటీరియల్ కాస్ట్ అవుతుంది స్కూల్ కాస్ట్ అవుతుంది కొంత టికెట్స్ ట్రావెలింగ్ టికెట్స్ వాళ్ళ కాస్ట్ అనేది అవుతుంది సో అది కొన్ని లక్షల కోసం ఏం కాదు టాలెంట్ ఉండాల స్కిల్స్ ఉంటే చాలు నేర్చుకున్నాను ఉదాహరణకి ఆయన పబ్లిక్ స్కూల్స్ లోపల బెంచ్ ఏమో ఖర్చు అవుతుంది ఒక బిలివర్ కార్పెటర్ దొరికింది అనుకోండి మన చర్చిలో మన తీసుకపోయి మెటీలు పంపిచ్చేస్తే వాళ్ళ పెట్టింది నేనైతే అలాంటివి ఎన్నో దిశ మన చర్చిల్లో చాలా మంది ప్లంబర్స్ ఉంటారు చాలా మంది ఒకటి వర్క్ నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు ఉంటారు బిలివర్స్ వాళ్ళు వాళ్ళతో మంచిగా మన మంచి మనం అటువంటి ప్రాక్టీస్ చేసుకుంటే అన్ని ఎరికి ప్రభువు జీవన జీవనం ప్రయత్నం మనం చూపించాలి ఎందుకంటే మన మాదిరితోనే మన జీవన విధడంతోనే వారి వార్తలు నడత తర్వాత నువ్వు వాళ్ళు తువార్త చెప్తా ఉంటాను డైరెక్ట్ తువార్త చెప్తే వాళ్ళున్నది పద్మ వీటిని విజృంభించండి వ్యతిరేకంగా ముప్పై ఒకటి వర్షాలు మరియు ఏ రాజుల నువ్వు మరియు ఒక రాజుతో యుద్ధం చేయబడినప్పుడు తన మీదికి ఇరవై మందితో వచ్చిన వాడిని పదివేల మందితో ఎదురిపో శక్తి తనకు ఈ కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడం మనం ఆలోచించాలని చెప్తున్నాం మన కెపాసిటీ మన పొటెన్షియాలిటీ గురించి మనం ఎంత చేయగలవు సరే నిలియంభూత గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అన్నారు సరే కానీ ఈ వాక్యం ఏం చేయంటే క్యాల్కులేట్ చేస్తామంటాడు ఫస్ట్ ఆలోచించండి చేయగలరా లేదా అనేది కాబట్టి ఏం లేదంటే మీ హృదయంలో కలిగిన కోరిక గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మీ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన గోత్రం అవసరం లేదు దేనికి ఆయన మీ హృదయంలో ఉన్న కోరిక ఏమని చూస్తుంది ఇక్కడ ఆ కోరికలు నువ్వు ఎట్లా కొనసాగించుకుంటావు అయితే ఈ ముప్పై రెండు వర్షంగా రాజుల గురించి మాట్లాడుతున్నట్లు శక్తి లేని శక్తి లేని ఎడలా అక్కడ ఇంకా దూరంగా ఉండినప్పుడే రాయబారాను పంపి సమాధానం చేసుకున్న చూసాను కదా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్రిస్టియన్ లైఫ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ సమాధానం చేసుకోవడం అన్నిలతో సమాధానం చేయాలి మనం చేసుకోవాలి మనం ఉంటుంది సేవ జీవన చర్చ ఎక్కడ ఆ నేబర్హుడ్ లో మనకి సమాధానం అవుతుంది లేదంటే వాళ్ళు మనల్ని పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు మనం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నేను ఒక చర్చ ఆ తర్వాత ఒక ఫ్యామిలీకి తనగా తీసుకొచ్చేస్తాను ఈరోజు మనం చర్చకి అది చర్చ బిల్డింగ్ బిల్డింగ్ అది నేను రాని ఎక్కడన్నా వాళ్ళు పోతే పరిచయం చేస్తాను నేనేం పట్టించుకోవాలి కట్టించిన ఏం కాదు నేను కేవలం ఒక పనివాన్ని అది కట్టించడం తవే మనం సమాధానపడదు చర్చి మళ్ళీ జరిగినది ఏంటంటే ఒక అతను నన్ను పట్టుకొచ్చాను అని నేను కొట్టలేక ఏం చేస్తారు ఆ చర్చి తెలియదు మళ్ళీ ఇంకా నేను స్టార్ట్ చేసిన కండి కొట్టే తెలిపేది ఎందుకు కొట్టలేదు అంటే అవకాశం ఆకే ఎవరైతే అంటే ఒకళ్ళు ఇచ్చింటే కొత్త వాళ్ళు కానీ మళ్ళా కాంగ్రీగేషన్ కొట్టిన వచ్చింది ఇది కొన్ని మనం బాగా రోజు తీసుకోవాలి కానీ తర్వాత ఆ కుటుంబం రక్షణ పొంది ఎవరైతే కొట్టిండే చూడండి వాళ్ళు ఒక్క మాట్లాడలేదు ఒకటి లేదు ప్రేమ పూర్వకంగా మనం మాట్లాడలేదు సమాధాన పడాలి టైంలో చూసి ఎందుకు నేనైతే ఫెస్టివల్ చేయను ఇది కూడా ఏ ఫెస్టివల్ నుంచి ఎందుకంటే బైబిల్ వంటి చేద్దాం కానీ ఇస్తే చేస్తున్నారు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు స్వార్థం కొరత తీసుకుంటున్నారు కోట పరిపిస్తున్నా లేదు వారికి సమృద్ధిగా మనం ఆహారం లేదు మనమే అందుకే గాంధీజీ ఎవరో చెప్పిన రాత్రి చదువుతూ విన్న ఐ లైక్ వాడు ఐ లైక్ ఎయిన్ క్రిస్టియన్ అంటే బట్ వాట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్ అనేది ఎందుకు అంటే ఒక చేతిలో వాడికి బియ్యం అనుకుంటున్నారు ఇంకొక చేసిన మటన్ తీసుకుంటే కదా నాన్ క్రిస్టే కట్ట తీస్తారు మనల్ని వాడు ఎప్పుడు మనతో సమధన పడగలదు మనతో సమంధన పడగలదు నేను అందుకే ఈ ఫుడ్ విషయం చాలా పేరు నాకు పర్టికులర్ గా నాన్ వెజిటేరియన్స్ నాకు చాలా మంది ఉంటుంది వాళ్ళు తగినప్పుడు ఏం సార్ పర్లేదు మీరు తిన్న నేను తినడానికి నాకు ఇష్టమే లేదు నాన్ వెజ్ నేను ప్యూర్ వెజిటేరియన్ ఉండాలనుకుంటాను కానీ ఏంటంటే సోషల్ రిలేషన్ చేసేది ఒక్క తీసుకుంటాను బట్ ఈ రోజు నేను తినాను నేను మీతో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి కాలిక్యులేషన్ ప్రతి దశలో ఒక్క ఆత్మ కూడా మన చేతకి జారిపోవద్దు నాన్ క్రికెట్ మధ్యలో మనం సేవ చేసినప్పుడు ఎలిపిగా కొద్ది చేత ఒక క్రికెట్ పిల్లనే కాల్యుయేషన్ పర్ఫెక్ట్ గిట్ ఉంది ఏ మతంలో లేదు ప్రతి మతంలో మనుషులు క్రమపడాలు పెట్టదు కాల్యుయేషన్ కొరకు ఉదాహరణకి విందు మతం చూస్తే మనము దాని నుంచి బాహంలో చెప్పండి మనుషులు తిరిగి జన్మించాలా తిరిగి జన్మించాలా చనిపో జన్మించాలి చనిపోయిన పాత జన్మ క్రమ పాత జన్మ కర్మ ఈ గురి అనుభవించాలా దీని తరతమానవతి జన్మాలు అనుభవించాలా దాని తగిన తగ్గి ప్రతిఫలం ఇస్తనే పోవాలా కడుక్కనే పోవాలా నేను కర్మ అంటలేదు కాబట్టి తీసి చెప్పలేదు సో ఎప్పుడు నీ ఆత్మకి విమోచన ఆ మతంలో లేదు మార్గం ఇంకెందు ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు పుట్టి చనిపోతా ఉంటుంది చనిపోతా ఉంటాయి లేదు అక్కడ అంత వరకు నేను మనకు మంచి పనులు చేయాలంటే బుద్ధ మతంలో కూడా సేమ్ స్టోరీ క్రిస్టియన్ పిల్లలు మనకు హోప్ ఉంది ఏంటంటే గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టెలివేషన్ ఇస్ అిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అది మనకు అనుమతించబడింది అది మనకి హోప్ అనదు నేనేం టెచ్చపడలేదు ఆయన నాకు టెచ్చపడింది అందుకే అది గిఫ్ట్ అటువంటి పసిలిటీ ఉన్న రిలీజన్ తో మనుషులు ఎందుకు సమగాపడమైపోతారు మనకి విధానం కలిసి పెరిగే చేసుకుంటులేమని అనిపిస్తుంది నాకు సార్ ఈ వాక్యాన్ని ఉదయం చూసినప్పుడు నాకు ఇది కొంచెం కష్టకరంగా ఉండేది నేను ఉదాహరణ ముప్పై మూడవ వర్షం జరిగింది ఆ ప్రకారమే మీలో ఇక్కడ అప్లికేషన్ వాక్యాన్ని మన జీవితానికి ఎట్లా ఆ ప్రకారమే అంటే వాళ్ళిద్దరు ఆ ఒక వ్యక్తి గోపురం వ్యక్తి గురించి ఒక రాజు గురించి మాట్లాడతారు ఇవన్నీ గుంతులు ఇది ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంత నేను అడగం చేసుకుని పదం అంతే విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కాదపెట్టని వాడు ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతది విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కాదే మీ కలిగింది ఏంటి అనేది అడగం చేసుకోలేదు సరే మనమేమో అక్కడి పనులను తాగుతున్నాం లక్షల లక్షల కోట్లు కొట్టిందాడు మేము మీ కృపాలన్నా మనం ఏదో చిన్న కొడుతున్నాం ఇప్పుడు మీద వెళ్ళి కొడుతున్నాం అంటే అది ఖచ్చితంగా నా యొక్క కానివారు నా సంపద నా ఉండే మాత్రమే నడగలేదు అది కేవలము ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వించిన దిక్ అంటే లేకపోతే మన జాబ్ మన బ్యాక్ బ్యాక్ సంపాదించిన డబ్బు ఏంటి ఆ కాలకులేషన్ చూస్తే ఇంపార్డెంట్ అంటే హైదరాబాద్ ఇది ఖచ్చితంగా తరువుల జరిగింది కాబట్టి ఇక్కడ మనం అర్థం చెప్పాల్సింది ఏంటంటే మీ పృదంలో ఉన్న కోరిక ఏమి అది అది అందరినీ విడిచిపెట్టడం ఈ లోకతీతమైన అన్ని విడిచిపెట్టక తప్పదు అంటుంది కావాలంటే ఇది మీ చేసుకుంటే మీ ప్రాపర్టెట్ అందేమిచ్చరండి థింగ్ టల్ ఫుల్ టైమ్ పార్ట్ చూపించిన వాక్యం టాల్ ఫుల్ టైం సేవ పార్ట్ టైం టాల్ హోల్ టైమ్ సేవ మేజ్మెంట్ చూపించిన అది ఉపమానం అనే చూపించాడు మన ప్రభుత్వం పాస్ట్కి వచ్చిన సేవకుని కూడా సమైన అతను ఆ యొక్క ధనాన్ని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం బహుమానం ఇచ్చినట్లు తన నేను ఒక్క వాక్యాన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తాను చిన్నవరకు ఏమంటే ఉప్పు మంచిది కానీ ఉప్పు ఉప్పు మంచిది కానీ ఉప్పు వికారం అయితే దేని వల్ల దానికి కారం కలిగింది కాబట్టి ఇది బేసిక్ గా ప్రిజర్వేషన్ అంటే వాక్యాన్ని మనం ఏ రీతి మన జీవితంలో ప్రిజర్వ్ చేసుకోవాలా దాన్ని మనం పాటించాలనే చూపిస్తుంది అది భూమి కరెంట్ ఎరువున కలైన పనికిరాడు మనకు బయట పాడలేదు కేంద్ర ఏం చెప్తుందంటే లాస్ట్ లో వినుటకు అంటే ఇది ఒక పర్టికులర్ గ్రూప్ కి హైలైట్ చేస్తుంది వాక్యాన్ని ద కౌంటింగ్ కౌంటింగ్ ద కాస్ట్ అనే విషయాన్ని ఇక్కడ కాబట్టి ఒక్కటే మీకు వాక్యాన్ని చూపించేసి లాంగ్ టైం అయిపోయింది కాబట్టి స్వంచమంతటా ఈ భయంకరమైన స్థితి నెరవేరు ఏర్పడింది కాబట్టి ఎక్కడ చూసినా లా లెట్నెస్ ఉంది ఈ లాలెట్నెస్ నుంచి మనం వేరే చెప్తున్నది ఆ వ్యూహాను వ్యూహాన్ని పత్రిక రెండవ తగ్గించినట్ల ఇది ఇది కరవది గడియ మనతో నెటింగ్ మనం చిన్నట్ల మంచి నెట్ ఇది కరవది గడియా అంటే నెంబర్ టైం లాస్ట్ అవర్ ఇది ఖచ్చితంగా లాస్ అవర్ ఎందుకంటే చాలా భయంకరం ఇది టోటల్ కొలాక్స్ టోటల్ లా లా అండ్ ఆర్డర్ అంటున్నాము లా లో లా లేదు ఆర్డర్ లో ఆర్డర్ లేదు అసలు చూస్తున్నాం లా లేదు లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ లా లెఫ్ సైన్స్ అన కాబట్టి మీకు అవకాశం ఉంటే తర్వాత మీరు గమనించండి రెండవ టిషన్ రాసిన పత్రిక రెండవ అధ్యయనం ఏడు ప్రశ్న లో ద మిస్ట్రీ ఆఫ్ లా లెఫ్నెస్ అనేది ద మిస్ట్రీ ఆఫ్ లా లెఫ్నెస్ ఇది ఆల్రెడీ అట్ వర్క్ రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మన ఎంటర్ టైం మన టైం కి లాస్ట్ అవర్ లో బాధంగా ప్రపంచం అంతా స్టార్టింగ్ కన్సెప్ట్ ఇది చర్చలనే పాటయ్యానని చూపిస్తున్నాను కాబట్టి ఇది వారికి చిన్న ఇది పడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చిన వింటుంది కదా ఇప్పుడు క్రీస్తు విరోధులు బయలుదేరి విన్నారు ఆల్రెడీ బయల్ ఒక వ్యక్తి కాదని చెప్పింది ఈ వాక్యం అది ఒక డాక్టరే చాలా మంది అసలు నమ్ముతారు మనం చూపిస్తుంది కదా అంతే క్రీస్తులు అనేవాడు అనేక మంది అంటే ఇది బోల్డ్ సిస్టమ్ అన్నట్టు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని ఇది పడవరి గడియ అది మళ్ళీ వ్యతిరేస్తుంది దీని చేత తెలుపుతున్నాము వారు మనలో నుండి బయలుదేరేది అంటే క్రిస్టియన్ గా మారిండ ఎప్పుడు మనం తప్పి లేబెట్టి ఎప్పుడు వాళ్ళ నుంచి మనం పారల మొక్కద్దు పాపం వాళ్ళకి తెలియదు యాంటీ క్రిస్టియన్ క్రిస్టమ్ అనేది చర్చ్ నుంచి బయటకొచ్చిన జరుగుతుంది వాక్యం నుండి బయలుదేరిది కానీ వారు మన సంబంధాలు కాదు ఒకప్పుడు నుండి ఇప్పుడు లేదు మన సంబంధం మనతో కూడా నిలిచింది జరుగు అయితే వారందరూ మన సంబంధి కాలం ప్రత్యక్ష పట్టబడారు బయలుదేరేది ఖచ్చితంగా బయటకు వస్తారు కనిపిస్తుంది మనందరూ అసెంబ్లీ పరిశుద్ధుల వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తూ ఎరుగు పాయింట్ చెప్తాను క్రిస్టియానిటీలో మనము ప్రకలంటే సేవ తీన్నవారు ఒకరినొకరికి తెలుసుకునేవాళ్ళం మీరు పరిశుద్ధులని పరిశుద్ధుల వలన అభిషేకము పొందినవారు అంటే దేవుని చేత వేస్తా చేత పొందిన వాళ్ళు మనం అందరం కనుక సమస్తం సమస్తం అంటే ఎవ్రీథింగ్ మనం వివరించలేవచ్చు అందుకు మనకు ఆవారం అవుతాం ఎండి టెన్ లాలెట్ నెస్ పర్ఫెక్ట్ పద్ధతి తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమైన కాలకు వచ్చింది ఫస్ట్ జడ్జిమెంట్ చర్చకే అని అక్కడ అక్కడ నేను ఆపేస్తాను ఎందుకంటే అంత ధీనం మీకు అవకాశం అంటే మీ ఓన్ దుర్దర్శించు సమస్తం ఎరగాల మీరు ఎందుకంటే మీరు అభిషేకం పొందినవారు అండ్ అభిషేకం మీద ఉంది కాబట్టి ప్రతిదీ మీకు చూపిస్తాడు బాహాటంగా లాలెస్నెస్ జరుగుతుంది మన దేశంలో పొలిటికల్ సిస్టమ్ లో గవర్నమెంట్ సిస్టమ్ లో బాహన్ అంటే పర్ఫెక్ట్ లాలెస్నెస్ అండ్ స్పిరిచువల్ లో చర్చ్ సిస్టమ్ లో జరుగుతుంది లాలెస్నెస్ అంటే వీటి మీకు జరిగింది నువ్వు ఎటువంటి స్టాండ్ తీసుకుంటావు నాకు నేను వాటిని పంచుకోవడానికి ప్రయత్నిస్తా నువ్వు ఒక వద్ద నిధించిన ఒక చిన్న గ్రామం మీకు వాదం పాలేటి పాలరి పాట ఇది కొండల కనపడిపోతుంది ఈ పాఠంలో మనం మానవ జీవన శాస్త్రాం గురించి వివరించినట్లు తెలుకొవ. ఏ రీతిగా మీకొన్ని జీవించాలనో తోని గ్రహించి మనం ఆత్మవిశ్వాసం దై చేయండి. ఈ వాక్యాలను మన కదిగరించి దేవునితో మనం జీవించాలని ఈ దిగన మీరు క్రమేపి కావాలని నికొను. ఈ శాంతిని పరిగణించి చెల మీరు మరియండి. ఆయన ఏక తీర్పు పరషన నా ప్రావీణ్యం నాపట్రీ ఆమేన్. థాంక్యూ సార్ ప్రత్యేకమైనటువంటి ఉంటుందని నిజంగానే మరి సమాధానం గురించి మీరు మంచి మాటలు చెప్పారు తర్వాత బోధల గురించి కూడా ఏ బోధలు ఏ బోధలో మనం ఉన్నాం దేయాల బోధ భూతాలు రైతుల దేంట్లో ఉన్నాం అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు ఏ బోధలో ఉండాలి తర్వాత మోసపరచబడటం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఇవ్వకూడదు అనేది తెలుసుకోలేని పరిస్థితిలో మోసపరచటంలోనే క్రైస్తవ జీవితం ఉంది నిజంగానే ముఖ్యంగా నాకు తెలిసి మీరు చెప్తుంటే గోపురాల గురించి మా ఊరు నాకు బాగా గుర్తొచ్చింది ఎందుకంటే మా ఊర్లోనే బాగా ఎక్కువగా నిజంగానే తాజ్మహల్ లాగానే కట్టారు చర్చిలన్నీ మంచి సార్ నిజంగా దానికి ప్రేయారిటీ ఇచ్చారు గానీ ఈ సమాధానం గురించి ఈ సమాధానం లేకపోవడం వల్లే చాలా మంది క్రైస్తవ జీవితంలోకి దూరం అయ్యారనే విషయాన్ని మాకు గుర్తు మీకు ప్రత్యేకమైన వందనాలు సరే ప్రార్థనా అంశాలండి మొట్టమొదటిగా నేను ప్రార్థన చేస్తాను నా తర్వాత విజయ గారు చేస్తారు విజయ గారి తర్వాత వనిస్వాస్ గారు చేస్తారు స్పం చేస్తాను మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియమైన పరలోకత తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములు కోననములు స్తోత్రములు తెలియజేస్తా తండ్రి మీ ప్రేమ అద్భుతం ఆశ్చర్యం అమరం ఉన్నతమైనటువంటిది నాయన ఇంతవరకు మీరు మా ప్రభు ఎన్నో భయానకమైన పరిస్థితుల్లో క్లిష్టమైన కష్టమైన బాధాకరమైనటువంటి అనుభవాలలో నుంచి శిక్షించబడిన అనుభవాలలో నుంచి మేము నాశనమైపోయినకానికి పోవడం మీకు ఇష్టం లేక ఆ తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించి మా జాలిపడి మా మీరు వచ్చి మీ విలువైన రక్తాన్ని దారవసి ప్రాణం పనంగా పెట్టి మమ్మల్ని రక్షించారు నన్ను రక్షించినందుకు స్తోత్రం నన్ను బాగు చేసినందుకు స్తోత్రం నువ్వు కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నందుకు స్తోత్రం ఒక్కసారి రక్షన పొందిన దానికంటే చివరి వరకు కాపాడబెడటం అనేటువంటిది చాలా కష్టమైంది నాయన అయినా అయినా మమ్మల్ని మీరు కాస్తున్నందుకు స్తోత్రం మంచి కాపరిగా అతని నీ విలువైనటువంటి జీవము గైనటువంటి ఆహారంతో మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ఆత్మీయతలో భక్తులు ఎక్కడ బలహీన పడకుండా నా తండ్రి అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు మేము బుద్ధిహీనంగా మాయకంగా మూర్ఖంగా దూరమైపోతూ ఉన్నాము మమ్మల్ని మన్నించండి నాయన నా తండ్రి నీ ప్రేమను అర్థం చేసుకోలేని దిక్కుమాల పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నాం నన్ను మన్నించి ఆయన నా తండ్రి మా ప్రభా మోసూరితమైనటువంటి లోకంలో నా తండ్రి మా ప్రభా ఎక్కడా ఎప్పటికి మేము మోసపోకుండా మా తండ్రి మాకు మీరు చక్కని మా ప్రభు సందేశాల ద్వారా మా ప్రభుత్వం హెచ్చరిస్తున్నందుకు మమ్మల్ని అలత్ చేస్తున్నందుకు వంద నాలుగు ప్రభుత్వానికి స్తోత్రం ఉన్నాయన కనికరం గల దేవానికి స్తోత్రం మహోన్నతుడైన దేవానికి స్తోత్రం ఉన్నతమైన దేవానికి స్తోత్రం నా ప్రియుడ నా నీకు వంద నాలుగు స్తోత్రాలున్నాయనూయ హూయ హల్ లు మహోన్నతుడా నీకు ఏమి ఇచ్చినా సరే మా ప్రభువ తల్లి ఇలా చెల్లించలేము ఆయన ఏమీ ఇవ్వలేము ప్రప చెల్లించి కనుకరించి పంచండి సహాయం చేయను ప్రప నీ కొరకు మా తల్లి ఒక ప్రత్యేకమైన విలువైన జీవితాన్ని మేము జీవించినట్లుగా నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు దాసుల ద్వారా ఈ రోజు ఆ క్రీస్తుని కూర్చున్న రాకడి కూర్చినటువంటి ఉపదేశమును మీరు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి ఆ మీకు వందనాలి ప్రభుత్వ రకరకాలైన బోధలు బోధకులు వాళ్ళ పరిస్థితులు మరి తండ్రి వీళ్ళందరూ బయటవాడు కాదు లోపల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ప్రమాదకరమైనటువంటివి బయట నుంచి వచ్చేదానికంటే లోపల నుంచి వచ్చేది చాలా ప్రమాదకరమైనటువంటి మీరు చెప్పిన మాటను బట్టి చూస్తే మా ప్రభు రోజు చూస్తే చెప్పిన మాట మా ప్రభు నా కంపేర్ చేసుకుంటే మాకు అర్థమవుతుంది నాయన నా ప్రభావ ఆ బట్టి మా ప్రభా మా జీవితాలు ఎక్కడ కలవర పడకుండా మా మాలోనే ఆ తొడేలు వేషం వేసుకుని ప్రభాప్రి మోసపూరితమైనటువంటి జీవితాలు కలిగినటువంటి దౌర్భాగ్యులైనటువంటి వ్యక్తులతో మేము చాలా మా ప్రప జాగ్రత్తగా ఉన్నట్టు మనం హెచ్చరించినందుకు స్తోత్రం ప్రభాప నా దేవా నా తండ్రి మీకు ఉందన స్తోత్రాలు కనెక్వగలు నీ రాకడ సమీపము ఉంది కాబట్టి మరీ మా ప్రపంచ తండ్రి మేము భయముతో వణుకుతో మా రక్షణను మేము కాపాడుకు కొనసాగించినట్లుగా పరిశుద్ధాత్మదేవా మీరే మాకు సహాయం ఇచ్చేయమని మిమ్మల్ని ఆశ్రయించున్నాము కృష్ణ ఇంతవరకు మీరు చేసిన మేరల్ని బట్టి కాపాడిన విధానాన్ని బట్టి మా ప్రభున ఈ శరీరము కాపాడటం మా ప్రప ఆత్మను కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది అది పరపా కష్టమైనది నాయన అలా మీరు మా ప్రప మీరు మమ్మల్ని కాపాడుతున్నారు దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఘనపరుస్తున్నాం మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం ఎప్పటిపటి చెందునక ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రస్తుతం ప్రపంచ దేశం అంతటి ప్రభుత్వం శరీరాల వచ్చినటువంటి మా మా ప్రభుత్వం మానవ జాతి మీద విజృంభిస్తున్న కరోనాను బట్టి ప్రార్థన చేస్తున్నాం అతండి ఆ కరోనా వైరస్ యేసు క్రైస్తువు అధికారం గల నాశనం అయిపోవును గాక అది దూరం అయిపోవును గాక మా ప్రభుణ తండ్రి అది అణగిపోవును గాక మా పోటిన కారణం ఏమిటో అది విజృంభిస్తున్న కారణం ఏమిటో తండ్రి సమస్తం మీకు తెలుసు మమ్మల్ని మన్నిచించండి నా ఆయన జ్ఞానోదయం కలిగినట్లు మాకు పాఠాలు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనని కొండ అయ్యా మా ప్రప దాని నిర్మూలన గాను కావలసినటువంటి మా ప్రభుణ తండ్రి ఏర్పాటు మీరు దయచేయమని రూప చూపించమని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి ఆదరించండి ప్రూపా నమ్మదగిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు దైవా దేవానికి స్తోత్రము నాయన ఆయనానికి వంద నాలుగు ప్రూపాలు అచ్చండి ఉత్తమైనటువంటి దేవానికి స్తోత్రాలు పీడ అయ్యా అయ్యా అయ్యా ఎంతమంది చచ్చిపోయారు ఎంత మంది రక్షణ లేకుండా మా ప్రూప మమ్మల్ని మన్నించండి అయ్యా వారి మరణాలకు మా ప్రూప మరి ఆత్మ ప్రప నరకానికి వెళ్ళిపోతే దానికి మేము బాధ్యత వహించవలసింది అయ్యా మమ్మల్ని మన్నించండి మన్నించండి మన్నించండి మేము చేయవలసింది ఏమి ప్రప చేయలేకపోయామో మమ్మల్ని మన్నించండి నాయన నాయన నాయన నీకు పొందనాలి ప్రప అయ్యా అదే విధంగా ప్రభావ చనిపోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థన చేసినాం ఆదరించి సహాయం చేయండి కృప చూపించండి నాయన ఇంకా ఎవరో ఎంతమంది అయితే ఆ మా ప్రభ దయచేసి మా ప్రభావ ఆ బంధించి మా వారిని దర్శించి వారికి నిజమైన దేవుడు మీరేనని ఈ చివరి దినాలలో ప్రతి మనుషుడు తెలుసుకోవలసింది గుర్తించవలసింది ఆరాధించవలసి చేరుకునవలసింది యేసుక్రీస్తు దగ్గరకేనని యేసుక్రీస్తు రక్షణ అని వారికి తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం వారి మీద ఉన్న ముసుగు తొలగించమని ప్రాధ్యపడుతున్నాం మాత్రని ఆ కరోనా వైరస్ తో బాధపడుతున్న వారికి పరిచయం చేసినటువంటి డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్స్ బట్టి మీకు స్తోత్రం ఉన్నాయన్న పోలీస్ డిపార్ట్మెంట్ బట్టి మీకు స్తోత్రం పారిశుద్ధి కార్మికులను బట్టి మా ప్రభుత్వతండి గవర్నమెంట్ అఫీషియల్స్ బట్టి మీరు పొందనాలు సహాయం చేయండి ప్రభుత్వం కనెక్ట్ ఈ నేపథ్యంలో మా ప్రభావం ఎంతో మంది ప్రభుత్వతండి చాలా రాష్ట్రాలు మన దేశాలు లాక్ డౌన్ ఎత్తేసేస్తా ఉన్నాయి ఆ కేసులు ఏమో భారతదేశంలో పెరిగిపోతా ఉన్నాయి దయచేసి కనికరించి ఇంకా ఒక నెల రెండు నెలల్లో ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పేసి అని మా ప్రభుత్వ విశ్లేషకులు చెబుతున్నారు దయచేసి మా ప్రభుత్వ మా దేశం నాశనం కరోనాతో నాశనం కాకుండా కనికరించి మీ కరుణాహస్తము చాపి మీ రక్తమును పురక్షించి కాపాడమని ప్రాధాయపడుతున్నాను సహాయం చేయండి ప్రభుత్వ వంద నాలుగు స్తోత్రాలు మా ప్రభుత్వ తండ్రి దానికి ముందే దేశము ప్రపంచము అంతము కాకమున్పే రాక మునిపే తండ్రి మా ప్రభుత్వ ప్రపంచానికి స్వార్తను ప్రకటించడానికి నన్ను మమ్మల్ని వాడుకునండి ఇంకా పని వారిని నమ్మకమైన పని వారిని లేవనట్టు మనం ప్రార్థన చేస్తున్నాను ఈ కరోనా దెబ్బతో ప్రభు ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ నిరుద్యోగుల కోసం ప్రార్థన చేస్తాను వారికి మరి మార్గం బతుకు చూపించండి అదేవిధంగా ప్రభుత్వార్థండి అంతమంది ఆర్థిక నష్టపోయారు పులుపాలైపోయారు వాళ్ళందరినీ కనుకరించండి పెద్దలైనటువంటి వారు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఏం కనపడట్లేదు వలస కార్మికులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వారి సొంత గ్రామాల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారని నన్ను ప్రభు ఆ సొంత గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళకి ఏ రోగం ఉందో వీళ్ళని చెప్పేసి ఎవరు సమీపించట్లేదు ఎవరు కూడా వారిని అంతగా ఆదరించట్లేదు అని ఏదో అనా కొర మా ప్రసలతో వారు జీవిస్తూ ఉన్నారని ప్రభావ వారిని మీరు ఆశీర్వదించండి వారిని మా ప్రభావ ఆరోగ్యవంతులుగా ఉంచండి వారికి జీవనాధారం దయచేయండి మహిమ మీకు ఈ ప్రభుత్వానికి వందనాలుగు స్తోత్రాలను అయినా ఏ విధంగా ప్రభుత్వ రైతులు మా ప్రభుత్వ కోసం ప్రార్థన చేస్తున్నాం వారికి మంచి మా ప్రవన్నతండి నష్టపోకుండా ఇప్పటికే మా ఆ ఒక పక్క మా ప్రభుత్వ ఆర్థిక మందితోనూ మరోపక్క దళారుల మోసంతోనూ మరో పక్క ప్రకృతి వైపరీత్యాలతోనూ మరో పక్క ఈ చీడ పేడ పొరుగులు ద్వారాను తెగుల ద్వారాను ఎంతో నష్టమైపోయింది ఎంత కష్టపడిన జీవితంలో మా ప్రభుత్వ వారికి మిగిలేదు ఏమి లేకుండా అయిపోయింది దయచేసి వారు ఆపక్షించుకోకుండా వారిని కనికరించి రక్షించి మనం ప్రార్థన చేస్తున్నాం వారికి మా ప్రోపన్న తండ్రి ఆ పెట్టుబడి కావస్తుంది డబ్బులు మా ప్రోప వారికి మా తల్లి చేసే పనికి లాభదాయకంగా వారు వ్యవసాయ వృత్తి వరకు ఉన్నట్లు సహాయం చేయండి దేశంలో ఆహార కొరత లేకుండా వారిని దీవించి వారి ద్వారా మా ప్రభుత్వ సమృద్ధిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభుత్వ కరువు కాటకాలు మా ప్రభుత్వ మరణాలు మోసాలు దొంగతనాలు పెరిగిపోకుండా విత్తమిడిగా అయిపోకుండా దేశం ఏసేపు లాంటి ఒక వ్యక్తిని ప్రభుత్వండి గవర్నమెంట్ లో లేవనెత్తండి ప్రభుత్వ అయ్యా వారి ద్వారా మా ప్రభుత్వ దేశాన్ని సంరక్షించండి నాయన కధికరించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం కురపు చూపించండి ఆయన ప్రకృతి సహకరించినట్టు కురపు చూపించండి ప్రభుత్వానికి కొంత చాలా అనుగుణంగా వర్షాలు ఏండా మనుషులు వచ్చినట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ చూపించే ప్రతి జీవిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభుత్వ లాక్ డౌన్ చేశారు కొన్ని నిబంధనలతో చేసి ప్రభుత్వాన్ని నిబంధనలు అందరూ కూడా ప్రభుత్వం ప్రతి మనిషి ఎప్పుడు ఎవరు కూడా లెక్క చేయకుండా వెచ్చలవిడిగా ఇష్టానుసారంగా భయం లేకుండా జీవించేస్తా ఉన్నారు ప్రభుత్వ అయ్యా ఎంతవరకు నిజం ఉంటుందో తెలియదు బాలాజీ నగర్ లో దాదాపుగా ఇరవై వచ్చింది అని చెప్పేసి విన్నాం తండ్రి మరి ఎక్కడో ఏంటో మాకు తెలీదు దయచేసి మా ప్రభావ మేము ప్రతి ఒక్కరు జాగ్రత్త పడడానికి సహాయం క్రైస్తవ సమాజం ద్వారా ఎలా కేసులు పెరుగుతున్నాయి అనేటువంటి మా ప్రభావ వదంతులు రాకుండా మా ప్రభావ జాగ్రత్త మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి కనకరించండి ప్రభుత్వానికి ఉన్నమా స్తోత్రాలు నాయన స్ కింగన్ లేడీస్ కావాల్సిన జ్ఞానం ఉండి మొ ప్రణండి అవన్నీ విషయాల్లో మరి మెయింటైన్ చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను కుటుంబం చూపించండి ఆస్వదించమని బలపరచమని ప్రార్థన చేస్తూ మా తండ్రి మరి వచ్చిన విశ్వాసులు కూడా వారు వ్యక్తిగతంగా జాగ్రత్త పాటించడానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్త వహించడానికి సహాయం చేయండి పోలీసు వాళ్ళకి కాని బయట వాళ్ళకు గాని ఎవరికి కూడా తప్పు పట్టడానికి అవకాశం లేకుండా వ్యవహరించి జాగ్రత్తగా ఆరాధన విధానాన్ని మార్చుకుని జరిగించడానికి సహాయం చేయండి ఇదే నేపథ్యంలో ప్రభుత్వ సువార్త బయటికి అందించవలసినటువంటి మా ప్రపంచండి సువార్త విషయంలో కూడా మా ప్రభుత్వం మెలకు కలిగి జ్ఞానం కలిగి మేము మాస్ గ్యాదరింగ్ కాకుండా వ్యక్తిగతంగా ఎక్కువ మంది ప్రభుత్వ మాస్ గ్యాదరింగ్ లో ఒకళ్ళు మా అతన్ని మాట్లాడేవాళ్ళు మా ప్రతి వందల మందికి ఇప్పుడు ప్రభు ఎక్కువ మంది ప్రభుత్వ తండ్రి ఎక్కువ మందిని రీచ్ అవడానికి పెంచండి లేవనెత్తండి నడిపించండి ఏజెన్సీ మార్గం సరాలం చేయమని ప్రార్థన చేస్తున్నాం తెలంగాణ సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులు ఎత్తేసింది కానీ ఆంధ్ర వాళ్ళు ఎత్తలేదు ప్రభాపూ ఇంకా పాసులతో ఆడుతోనే ప్రపంచ స్ట్రిక్ట్ గా రాష్ట్రంలో రాకుండా ఇబ్బంది పెడుతున్నారు మరి మేము వెళ్లవలసింది ప్రపంచండి అయ్యా మా సరిహద్దులు దాటి వెళ్లవలసింది మరి అన్ని లైన్ క్లియర్ చేయమని మేము త్వరగా ప్రభా సువార్త వరకు వెళ్ళడానికి ప్రతి సేవకుడు ప్రతి విశ్వాస ప్రతి సంఘము సువార్త సేవను నిర్లక్ష్యం చేయకుండా ప్రకటించి ప్రభా ప్రభువు ప్రార్థించి ప్రజల కోసం రక్షణలోకి నడిపించడానికి సహాయం చేయమని వాడికి మేము ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ మేము వెళ్లలేని స్థలాలకు ప్రజలకు మా ప్రభుత్వం అండి వారికి స్వార్థం అందించే విషయంలో ఏ పరిస్థితుల్లో మా ప్రభుత్వ ఎలా రీచ్ మా ప్రభావ ఆ దయచేయండి టెక్నాలజీ ద్వారా ఏదైనా యాప్ ద్వారానో అనేటువంటి ప్రభుత్వతండి ఈ అత్యాధునిక యాంత్రిక పరిజ్ఞానం అప్పుడు అభివృద్ధి చెందిన ఈ దినాల్లో అప్పుడు టెక్నాలజీ కూడా మేము ఉపయోగించుకొని మీ మహిమ కోసం చాలా మంది వ్యర్థమైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు మీ మహిమ కోసం దాన్ని ఉపయోగించుకొని అప్పుడు మీ స్వార్థాన్ని మా ప్రభుత్వం అండి పీపుల్ కీ మా ప్రభావ ఏరియాస్ కి మేము రీచ్ అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి నడిపించి మైం పొందండి మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతుంటుంది మా పిల్లలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని కనికరించమని ఆదరించి ఆస్వాదించమని మా ప్రభావ చిన్న జాస్వాణి పెద్ద జాశ్వాని మా ప్రభుత్వ క్రిస్టినాని ప్రభాప అభిరామ్ని అందరూ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి మహిమ గంట ప్రభావాలు మీకు ఆలోకిస్తూ ఏసుక్రిస్తు ప్రశస్తమైనటువంటి నామంలో మా ప్రభుత్వ సహోదరుల పిల్లలందరూ కూడా మాకు ప్రార్థన చేయవలసి ఉంది ఆలోకించడానికి ఉపకార్యాలు యేసు ప్రభు నామలో సమర్పించుకొని ప్రార్థన చేసే అడిగి నామూ తండ్రి ఓకే సార్ విజయ గారు మీరు వర్తగా చేయండి లాస్ట్ లో ఎవరైతే స్టార్టింగ్ ప్రేయర్ చేశారో వాళ్ళు బెల్లెక్స్ ఇస్తారు సార్ పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపా ఏషయ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న వందనాలు కృషయా విశ్వాసాలతో కలిసి ఆయన ప్రార్థించుకున్న మీ భాగ్యమును కలిగదేసినందుకు మీకు వందనాలు శ్రవ్వ ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకరీ ప్రభ ఇత్య రోజు దేవుడు మాలానా విపతి ప్రభా ఈ బిడ్డలను తండ్రి ప్రభా ఏ అపాయం రాకుండా కాపాడు దేవుడు తండ్రి నాయన ఏమిచ్చి తండ్రి ప్రభా మీరు నేను తీర్చుకునేలేని ప్రభావ ఎందుకంటే ఒకప్పుడు తండ్రి ప్రభా నైనా మీకు వ్యతిరేక దిశగా ఉన్నప్పుడు తండ్రి నన్ను ప్రేమించి కనికరించి కృపజ్ చేపించినారు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజుకుంటున్నాను నన్ను అన్ని విషయాల్లో నన్ను క్షమించవలసిందిగా వేడుకొని తండ్రి దూరమైన పాపిని ప్రభావం ఇంకా నువ్వు సరిచేయవలసిందిగా నన్ను నేను మీ చేతుల్లో తప్ప చేసుకుంటున్నాను ప్రభావన నేను ఎంతగానో సర్దవలిస్తున్నది ఆయన మీరు ఎంచవలసింది ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన మీద ఆధారపడి జీవించాలని తండ్రి ఎంతగానో ఆయన అయా ఆధారపడుతున్నాను ఆ కింకను ఆయన నేర్పించవలసిందిగా చూస్తుంటున్నాను ప్రభు ఆయన మీకు వందనాలుగు స్పెషలిస్ట్ చూస్తున్నారు ముఖ్యంగా తండ్రి ప్రభా నాయన కరోనా వైరస్ తండ్రి ప్రభా విజృంభణ ఆయన రోజు రోజు పెరిగిపోతుంది ప్రభు ఆయన దాని బారిన పడి నాయన స్నేహితులు నాయన మరణించుకుంటూ అనేక ప్రాణాపాయంలో భయో భయం భయం కలిగి దీవిస్తూ చంద్ర ప్రభు నాయన ఉన్నారు ప్రభా నిన్న తండ్రి చాందిల్లో ఎవరు చనిపోయి ఉన్నాడు ప్రభు ఆయన అది ఎవరికైనా అటాక్ చేస్తుంది ఎవరైనా కాబట్టి నాయన వారిని చంద్ర ప్రభు నాయన వారికి రక్షణ అనేది లేదు ప్రభు అటు వారు చంద్ర నాయన పాతలానికి నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఆయన వారికి సువార్తలు ఏ విధం వచ్చేసో కలిగే కార్యాలని వెళ్ళిపోతున్నాను డాక్టర్లను నర్సులను తండ్రి ప్రభుత్వ పనిచేసిన ప్రతిబిడ్ అర్థం చేసుకుని అక్కడ రక్షణ సువార్తను వారికి అందలాడిన ట్రామ్స్ తండ్రి మీకు వందనాలు పరిసరాలు తెలియదు ఎవరైతే మరణించారో కుటుంబాలకు ఆయన ఆదరణతో పాటు నాయన రక్షణ సువార్తను కూడా దైత్యంగా పెడుతున్నాను అనేకంటున్నారు గానీ ఎవరు మారు మనసు పొందనోళ్ళతో తండ్రి ప్రభుత్వ వ్యతిరేకంగానే ఉంటున్నారు ప్రభుత్వ అటు వారి దగ్గర నాయన మేము మాట్లాడినప్పుడు మీ మాటలుగా ఈ పలుకుతో సాయం చేయండి మీరు మాత్రమే నాయన ఆకర్షించుతారు కాబట్టి ఆయన ఆ కార్యాలయం చేయమని వేడుకొని రైతులను తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని నాయన ప్రభుత్వంతో సహా అనేకలు మోసం చేసి వస్తున్నారు బాబా ఎన్నో సంవత్సరాలుగా తండ్రి ప్రభున వారిని జ్ఞాపకం చేసుకోండి వారి బాల నుంచి వారి ఇబ్బందుల నుంచి వారికి విడుదల చేయండి వారికి కూడా సువార్తను అక్కడ ప్రకటింపబడితే సాయం చేయండి ప్రభుత్వం ఆయన అదే విధంగా ఆయన పాస్టర్లని నాటకం చేసుకోండి ప్రభు నాయన ఎంతో తగ్గింపులో ఆయన దశలో అనేకలు ప్రకటిస్తూ వస్తున్నారు ప్రభావ అటు వారిని నాటకం చేసుకుంటే ఎవరైతే యువనలు సువార్త సేవ భారం కలిగి ఉంటున్నారో లేదా పాస్టర్ చేయాలి పాస్టర్ గా వారిని కూడా దర్శించండి ప్రభావ మౌలికలు తెలియజేయండి ఆయన ఉపవాసంలోనే మాత్రమే వారు బ్రతులకు సాయం చేయండి ప్రభుత్వం ఆయన ఎక్కువగా లోకరీతిగా బ్రతక్తున్నారు ఏ ఆశపడి లోకానుసారంగా వారు జీవించకుండా కేవలం పర్లూరు పట్టణంలో కలగబోయే ఆ యొక్క భాగ్యమును మాత్రమే ఆశించి వార్త పని చేసే వారుగా అనేక ఆత్మలను రక్షించే వారుగా వారిని ఉంచమని వారికి కావాల్సిన వనరులు అవసరకరంగా అయితే ఒక చేయండి అదేవిధంగా సంఘాలు తిరగబడుతున్నారా కలిపి ఆయన కార్యాలయం చేయండి అక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ రక్షింపబడి నాయన మీ యొక్క పరిచారకులుగా బయటకు వెళ్ళే వాళ్ళు చదివిస్తున్నారు ప్రభు సహాయం చేయండి ప్రభుత్వం ఆయన దైవజనులతో మీరు మాట్లాడండి గొప్ప కార్యాలను చేయండి సోషల్ డిస్టెన్స్ శానిటైజేషన్ అన్ని విషయాలు తీసుకుంటుంది ఆయన వారికి వాటి గురించి తెలియజేయండి ప్రభుత్వ సహాయం చేయండి అదేవిధంగా నాయన గ్యాస్ల గురించి జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆయన అభిడ్డను స్వచ్ఛపరుస్తున్నందుకు మీరు కృప చూపిస్తున్నందుకు మీరు అదేవిధంగా చిన్న గ్యాస్ ఆపకం చేసుకుని అబిడ్డ మీద మీరు కృప ప్రేమకై వందన ప్రకను విశ్వాసంలో ఎదుగుతాకి సాయం చేయండి గొప్ప కార్యాలను కృష్ణుని జ్ఞాపకం చేసుకోండి అభివృద్ధి ఇస్తున్న స్వస్థకాన్ని ఆ రవి బ్రదర్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన ఏ దశలో ఉన్నాడు తెలియదు ఆయనని కూడా ముఖ్యం కొత్త చేయండి ఆయన అభిరామ్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని సభ ఆయన పరిస్థితిని ఎరిగినది కూడా గొప్ప కార్యాలను చెందిన తండ్రి ఆయన అదే విధంగా లత్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన కూడా బయటపడుతారు ఆయన చేయని మార్గములను చేయాలి తన కుటుంబానికి ధైర్యములు ధరించండి గొప్ప కార్యాలను చేయవారు అది సమస్తం సాధ్యం గల మీరు జ్ఞాపకం చేసుకోమని పెడతారు దీనిలో ఉన్న సభ్యుల దాన్ని సర్వించుకుంటూ మిమ్మల్ని విషయమైన పాదాల చూద్దాం ప్రార్థిస్తూ అడిగి హలో పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరిలోకి తండ్రి మా ఏసయ్యులు తండ్రి ఇదిగో నాయన సమయంలో ప్రభా చిన్న మందగా చర్యలు స్తోత్రాలు బలపరిచినందుకు సమాధానం గురించి తెలియజేసినందుకు ప్రభావిని కొందోత్రాలు ఇదిగో ప్రభావంగా మరి ప్రార్థనా గురించి ప్రార్థించగా నాయన మీరు ప్రభావం విజయాన్ని అనుగ్రహించండి కొందన్నారు ప్రభా మొట్టమొదటిగా ప్రభా ఎవరెవరైతే అభిరామ్ గారు మరి రవి గారు ప్రభా ఇదిగోనైనా మరి క్రిస్టినా ప్రభా ఇదిగోనైనా ఇద్దరు జాశ్వాలను బట్టి మేము ప్రార్థన చేయొచ్చుండగా కృప్త జ్ఞాపకం చేసుకోండి వారి పక్షాన్ని ప్రభా మీరు దేవాన్ని కొంత నాశత ఇదిగోనైనా ప్రభా స్వస్పరిచే హో అని నేనే నన్నావు తండ్రి అయ్యా వారిని ఏ విధంగా స్వస్థపరిచారో ప్రభా హయ్యా నీకే తెలిసిన ఆయన వారి జీవితాలు ఎటువంటి చేయబోతున్నారో మీకే తెలిసిన ఆయన దాన్ని తెలియపరిచి ప్రభా ఈ లోకంలో వాళ్ళకి జయాన్ని అనుగ్రహించడానికి నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని ఈసూలు అడుగుతున్నాం తండ్రి ప్రభా ఇదిగోనైనా సభ రెండు రోజుల అవ్వధిగా నైనా కరోనా రోజు రోజుకి విజృంభిస్తూ ఉంది ప్రభావిపరీతంగా విస్తరిస్తా ఉంది తండ్రి ప్రభా నితమైతే దాన్ని ఆపండి తండ్రి ఎందుకంటే ఇంకో రెండు నెలల్లో ప్రభా దాదాపుగా చాలా వరకు భారతదేశం ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది ప్రభా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జనాలు అందరూ ఈ రోజుల్లో ప్రభావ ప్రముఖ సైంటిస్టులు ప్రభావ అందరూ కూడా ప్రభా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారయ్యా అయా కృప్త జ్ఞాపకం చేసుకుంటారు నాలెడ్జ్ డిస్కస్ చేసుకుంటున్నారు దానికి రెమెడీ కనుక్కోలేకపోతున్నారు అయ్యా దానికి ప్రభావి అయ్యా దా రెమెడీస్ మీరు దయచేయండి నీ కొందరు ఆశుతుల స్తోత్ర ప్రభా మెడుకోల్ని మీరు అనుగ్రహించండి ఏ విధంగా ఆత్మించి తప్పించుకోవాలో ప్రభా అటువంటి జ్ఞానాన్ని మాకు అందరికి అనుగ్రహించండి రీ కొంద్రుల స్తోత్ర ప్రభా ఇదిగోనైనా ఇదిగో ప్రభా మరి చర్చి రీ ఓపెన్ అయ్యా మరి సంఘాల్లో ఇరవై మంది కన్నా కూర్స్తే సంఘాన్ని పెట్టాలన్నా కూడా భయపడుతున్నారు తండ్రి అయ్యా మరి ఎవరు ఎటువైపు నుంచి ఏ విధంగా దాడి చేస్తారో ఏమంటారని భయపడుతున్నారు పెద్ద ఉన్నప్పుడు భయం లేదు ప్రభు ఈ ఉన్నప్పుడు ఏం చేస్తారో ఎవరు వస్తారు ప్రభు పోలీసులకి భయపడాల్సి వస్తుంది పక్కనే ఉన్న సమాజానికి భయపడాల్సి వస్తుంది ప్రభు మరి ఇదిగోనైనా అభ్యంతర పడిన ఒకటినొక పట్టించుకుని ఉంటారని చెప్పినందుకు ప్రభావినైనా పెద్ద సంఘాలు మీరు చిన్న సంఘాల చిన్న సంఘాలు మీరు పెద్ద సంఘాలలో వీరే ప్రభా కంప్లీట్స్ ఇచ్చుకుంటున్నారు తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోండి మీరు క్షమించి ప్రభా ఏ విధంగా ఈ సంఘాలను రన్ చేసుకోవాలి ఏ విధంగా విశ్వాసాలను జాగ్రత్తగా మరి ప్రభావిశ్వాసాన్ని కాపాడాలి అట్లా జ్ఞానాన్ని కాపడలకు మీరు అనుగ్రహించిన దేవని కొన్ని తెలుసు తండ్రి ఇదిగోనైనా వర్షాన్ని మీ స్వాధీన పరచుకోండి అయా త్రాగునీరు కి సాగునీరుకి ఎటువంటి ఇబ్బంది మీరు కూతురు అనుగ్రహించండి అయా మీరు ఏ పంట వేయాలో వారికి అజ్ఞానాన్ని తెచ్చండి ప్రభావ పంట తగ్గ ప్రతిఫలాన్ని పొందుకుంటూ మీ కుటుంబానికి వచ్చండి ప్రభావి ప్రతి ఒక్క విషయంలో సహాయకులుగా నడిపించమని ఈ ప్రార్థనా మనం మీ రాజ్యంలో చేసుకుని ప్రతిఫలం దాన్ని ఏ సైనా అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తల్లి హలో సార్ నెక్స్ట్ చేయండి సార్ అండి మీరే సార్ ప్రేమపల్ల తండ్రి నంద వందనాలు నీకే శుభలు తెలుస్తున్నాం తండ్రి ప్రత్యేకంగా ఈ రోజు తండ్రి నన్న ఏదిగా కూడి నివకులతో విశ్వాసులతో కూడి తానికి ఎంత వదనాలు పుట్టిన అంశం బట్టి నీకు ఎంతో వందనాలు తెలుస్తున్నాం తో ఇన్నిటి గురించి ప్రార్థిస్తూ నేను కూడా ఏకీవిస్తూ అయ్యా తండ్రి నేను ఏ ఉద్దేశము మా జీవితాల్లో సపోర్ణం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నీ పరిచర్ ఎలా చేయాలా తండ్రి నిన్న ఏ రీతిగా తండ్రి నిన్న ఎలాంటి ప్రాణాలకి కలిగి ఉండాలా ప్రభా మారుతున్న లోకంలో ప్రభా తండ్రి నీ బిడ్డలైన మేము ప్రభా ఏ రీతిగా తండ్రి నీ రాజవ్యాప్తి కోసం కష్టపడాలా అయ్యా తండ్రి నిన్న మాకు తండ్రి సమయం ఎంతో మాకు తండ్రి నిన్న జీతం ఒకటే జీతం ఇచ్చేవారుగా ఉన్నారు తండ్రి నీకు వందనాలు తండ్రి ఆయన ప్రభా నీ వాగ్దానాలు నీకు వందనాలు మొదటి వాడు తరఫు వాడు అవుతారు మొదటి వాడు అవుతారు కూడా అయ్యా సహాయం చేయండి నువ్వు నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానం నీకు చూపించి అని ఉద్దేశం సాధిస్తాం ఏమీకుంటున్నాను తండ్రి ప్రేమ రాజా కాలానికి కొంద దేవా అనుగ్రహించినటువంటి కృపకైతే అయ్యక అని కొందనాలు చెల్లించుకుంటున్నాను దేవ ప్రేమి తండ్రి ఎంత అయినా నమ్మకమైంది ఎంతైనా ప్రేమి కలిగిందేడు తండ్రి మమ్మల్ని ఈ దిన వరకు కాశి కాపాడి అయ్యా కృపను అనుగ్రహించినారు తండ్రి అనేకులు ఈ దిన చూడవలన కోరి చూడలేకపోయినారు కానీ అయ్యా మీరు మా జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఎక్కువ కృపకాయని అయ్యా మరి ఈ ఆఖరి దినాల్లో తండ్రి మిమ్మల్ని ఎరిగిన తండ్రి ప్రేంగులు గన రాజా ఈ యొక్క పాండమిక్ దినాల్లో అయ్యా నమ్మకం ఏంటండ్రి ఇటు పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని దేవా ఈ యొక్క సమయంలో ఈ స్థలంలో ఈ పరిస్థితిలో ఈ సామర్థ్యాలతోటి ఈ యొక్క తలాంతులతోటి ఈ యొక్క దేవ నమ్మకం ఏంటండ్రి విధంగా మమ్మల్ని ఉంచిన మీ ఉద్దేశం మీ కృప మీ యొక్క ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి ప్రియగలిగిన రాజా మా జీవితాల్లో మీ యొక్క కార్యం బలంగా దొరకటానికి కృపణను తండ్రి అనేకమైనటువంటి బలహీనతలు శారీరపరమైనటువంటి హద్దులు నమ్మకమైన దేవ ప్రియంగులను తండ్రి రకరకాలైనటువంటి దేవా ఆ యొక్క బలహీనతలు ఉండి ఉండగా అయ్యా మీ వైపు తండ్రి మీ అందరూ మేము ఎదుగులాగా అయ్యా మీ యొక్క సంపూర్ణ కింద మీదు లాగానే సహాయం చేయండి నమ్మకం అయింది మన దేవ్యబడిన వాక్యానికి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం అంత దినాల్లో సంఘాల యొక్క స్థితి దేవా విశ్వాసులు యొక్క స్థితి నమ్మకమైన తండ్రి విభిన్నమైనటువంటి బోధలు నమ్మకమైన దేవ ప్రేంగి తండ్రి రకరకాలైనటువంటి దేవా విషయాల గురించి మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు తండ్రి మీ కొందనాలు నమ్మకమైన దేవ అతి వాక్యం ఆ హృదయంలో సహాయం చేయండి ప్రేమ గలిగిన రాజా మహిళ గలిగిన తండ్రి అయ్యా అయ్యా ఈ యొక్క సమయాన్ని మేము కోల్పో కోల్పోయే వారంగా ఉండకుండా సహాయం చేయండి ఈ యొక్క సమయం విలువ మేము దేవ నమ్మకమైన తండ్రి తెలుసుకొని దాని ప్రకారం జీవించే వారంగా ఉండటానికి సహాయం చేయండి నమ్మకమైన దేవ సమయమును పోనీతం సద్వినియోగం తీసుకోవాలని మీరు సెలవిస్తున్నారు అటు కృపను అనుగ్రహించండి తండ్రి మీ కార్యం చేస్తేనే అది సద్వినియోగం దేవా మీ పని చేస్తేనే అది సద్వినియోగం నమ్మకం అయిన తండ్రి మిగుతాదంతా కూడా వ్యర్థమైనటువంటి విషయం దేవ అటు కార్యం అటు పనులు ఈ యొక్క సమయంలో మేము ఏమేమి చేయవలనో మాకు నేర్పించండి మా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి నమ్మకం అయిన తండ్రి ప్రేంగులకి ఇంకా ఆ యొక్క ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ఎస్ ద్వారా దేవ అనేకులకు సువార్త ప్రకటించవాలని దేవ ఆ కోరియుండగా అయ్యా మీ వైపు చూస్తున్నావు మీ యొక్క కృపను అడుగుతున్నాం దేవ సహాయం చేయండి మీ పాదాలు పట్టుకుంటున్నాం దేవా మీ చిత్తం అయితే అది జరగటానికి కృపను అనుగ్రహించండి అట్టి కృపను మా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ యొక్క సమయంలో తండ్రి దేవ కొన్ని ద్వారాలు మా జీవితంలో తండ్రి ప్రింగులు గిండి రాజా యొక్క కూడా తండ్రి మీ యొక్క బిడ్డలను దర్శించేదిగా నమ్మకం ఏంట్రీ అనేకులకు సువార్త ప్రకటించే వారంగా ఉండడానికి సహాయం చేయండి నమ్మకమైన దేవా రోజు ఒక కార్యక్రమం రోజు ఒక ఆత్మను దర్శించేటటువంటి విషయంలో మమ్మల్ని దేవ మా హృదయాల్ని ఉత్తేజపరచమని ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటంటే ప్రేంగుడికి రాయిగా చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికై మీకు అందనాలు పెంగుళ తండ్రి మా యొక్క జీవితాల్లో కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఆ పిలుపుకి ఏ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పెంగిల్ పండ్ రాజా అయ్యా వైరస్ ఎంతగానో ప్రబులుతుంది దేవా మీ వైపు తండ్రి సహాయం చేయండి మీరు మాత్రమే దేవా సహాయం చేయగలిగిన తేడు ముఖ్యంగా దేవ ఆహార ఉత్పత్తి దేవ వినేది రైతు కొట్టుకుంటున్నాం దేవ కన్ను కరణించండి కృపరించి మనం ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటండీ ఎంతమంది అయితే ఆహారం లేకపోతే దేవ సాయం చేస్తారంట నమ్మకం ఏందేవా ప్రేంగులని తండ్రి ఇంతవరకు మీరు అను గురించిన కృపక అనుసరించుకుంటున్నాను నమ్మకం అయిందేవా ప్రేంగులను తండ్రి తండ్రి ఎంత వేరం దేవ నీ నుండి అడిగి పొందేంత స్థితి లేని కానీ అయ్యాని వైపు చూస్తున్నాం కృపణను సహాయం చేయండి రేవా మా మధ్యలో ఉన్నటువంటి అయ్యా రోగులని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం కృపణ అనుగ్రహించండి కొంచెం జ్ఞాపకం తండ్రి సహాయం చేయండి కృపణ అనుగ్రహించుకొని అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేమి గుడి గిండ్రిజు అని ఎంతవరకు తోడుగా ఉండి నడిపించిన కృప ఏ కొందనాలు క్రిస్టిన గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ పెద్దలాదురు యొక్క జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా ప్రేంగులు ఏంటండ్రి మహింగి సహాయం చేయండి జాషవాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కృపణను గురించండి అయ్యా మితాకుడు పరికర చూస్తుండగా సహాయం చేయండి నమ్మకం ఏంటండ్రి ఇంకెంతమంది అయితే దేవ నమ్మకం ఏంటి అండి వరీ జీవితాల్లో దేవ నమ్మకం ఏంటండ్రి దేవా యొక్క వ్యాధుల ద్వారా దేవ యొక్క శ్రమ ద్వారా హింసల ద్వారా బంధకాల ద్వారా అవుతున్నారు మరి మీ పాశనిధులు ఇది పుట్టుకుంటుండగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటి తండ్రి ప్రేమ వైపు చూస్తున్నాను తండ్రి అయ్యా కృపణను తరించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా మేమందరం కూడా తండ్రి మీ పాశ నిధులు అయ్యా మా జీవితంలో దినం దినం మీ యొక్క పోలిక కలిగే వారంగా అయ్యా మీ అందు ఎదిగే వారంగా కృపను అనుగ్రహించండి తండ్రి దేవ ఆఖరి దిన ఉంటున్నాం తండ్రి కృపను అనుగ్రహించండి దేవా పనివారు దేవా గురించి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి అనేకులు దేవా బోధకులను అనేక మంది దేవా పరిచారికలను సువార్థికులను ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నమ్మకం ఏంటంటే అయ్యా విశాలమైనటువంటి దేశంలో బోధించడానికి అయ్యా మీ తెలియకనే ఉన్నటువంటి అనేక కోట్ల అయ్యా మీ ప్రసానికి రెత్తి పొట్టుకుంటున్నాం తేవాళ్ళు సహాయం చేయండి ద్వారాలు తెరవమని అయ్యా మమ్మల్ని కూడా ఓడమని చూస్తున్నాం నమ్మకు ఏంటండ్రి పెం కలిగిన సహాయం చేయండి తండ్రి అయ్యా కృపను అనుగ్రహించి వాళ్ళు ప్రార్థిస్తున్నాం నమ్మకైతే తండ్రి ఈ విధంగా మమ్మల్ని చేతులు ప్రతి పెంచుకుంటే మీరు మాకు అనుగ్రహించినటువంటి కృప దీనిదనం మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దయ ఆ యొక్క సామర్థ్యానికి మీ కొన్ని మమ్మల్ని అందరినీ పరిశీలించుకుంటూ మీ యొక్క అధికారం కిందకి మీ యొక్క ప్రభుత్వం తెచ్చుకుంటూ వేసి తీసుకు వారు పరిశుద్ధి అడిగి వేడుకుంటున్నావు తండ్రి అలాగే కృప కలిగిన మా అపర్వాత తండ్రి జంగా దేవ సర్వశక్తివంతుడ సర్వ సృష్టికర్త సర్వాధికారి నాయన మరొకసారి మీ పాదము చెంతకు రూపాదేవామంద్ర మహోన్ల కూడి మరీ ఒకసారి మరి ఒక నిర్మణ నాయన మీ పాదము చెంతకు రావటానికి ప్రభా మాకిచ్చిన ఈ యోగ్యతను బట్టి ధన్యతను బట్టి తండ్రి స్థుతులు స్తో చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన ఇటు యోగ్యత లేని మాకు ఇంత గొప్ప యోగ్యత మీ పాదము చెంతకు వచ్చి మిమ్మల్ని అడగటానికి ఆయన మా విన్నపలు మా విజ్ఞాపములు తండ్రి వద్ద తీసుకురావటానికి మా ప్రార్థనలు నాయన మీకు వద్దకు తీసుకురావటానికి తండ్రి మా దేవ ఇంత యోగ్యత ఇచ్చినందుకు స్తోత్రం నాయన మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకునేందుకు స్తోత్రం నైన్ మీ పిల్లల గుట్టకు అధికారం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మీ నెరుగన స్థితిలో అంధకారంలో లోకంలో మీకు శత్రువులుగా జీవిస్తున్నప్పుడు ప్రభా నాయన ప్రభా మీరు మమ్మల్ని వెంటాడి రక్షించిన విధానం కేసుతోత్రం గొప్ప రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం నేను మా పాపం క్షమించినందుకు మా తండ్రి ఎట్టి నిరీక్షణ లేని మాకు గొప్ప మహిమాయుక్తమైన నిరీక్షణ ప్రభావ మీరు చెల్లించిన గొప్ప క్రయాన్ని వచ్చి గలను బట్టి తండ్రి వ్యక్తులు స్తోత్రం మేము చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి మానవులుగా మేము ఈ లోకంలో జీవిస్తుండగా తండ్రి నాయన మాకు తండ్రి నాకెంతో ప్రభా బ పరిస్థితులు తండ్రి కష్టము శ్రమలు ఇబ్బందులు ఇరుకులు నష్టాలు అనేకమై వస్తుంటాను ప్రభా ఆ సత్య సమయంలో ఆయన మీరే మాకు సహాయం మీరే మాకు ఆశ్రయం మీరే మాకు నేను తాగు స్థలము మా కోట మా బండ మా సమస్త ఆయన చెల్లించుకుంటున్నాం ఇదిగో ఆయన ప్రభా ఈ సమయంలో మీ ద్వారా ద్వారా మాట్లాడి మాట్లాడు పట్టిస్తాం ప్రభా మేము నాయన ఎటువంటి గుంపులో ఉన్నామనే విషయాన్ని గ్రహించడానికి సహాయం చేయండి ఆయన మీకిష్టమైన గుంపులో మీ చిత్తాను సారముగా మీ వాక్యాను సారముగా జీవించే గుంపులో ప్రభా ఉంటున్నామా లేదా నా మా హృదయం తండ్రి మీకు సమీపముగా ఉందా లేదా ప్రభా నాయన ప్రభా పరీక్షించుకోవటానికి చేయండి ప్రభా నాయన అంతేకాకుండా ప్రభా వేరే గుంపులు ప్రవర్తించే గుంపులు దయ్యాన్ని వెళ్ళగొట్టే గుంపులు ప్రభు వారి హృదయం మీకు దగ్గరగా లేదా ఆయన అటువంటి గుంపులో కాకుండా ప్రభా మేమితని జడ్జి కాని కానీ ప్రభు మీ వాక్యాను సారంగా గ్రహించింది అది తండ్రి మీకు దేవా ఆయన ప్రభా మిత్తబడే గుంపులో తండ్రి ఆయన ఉండటానికి మాకు సహాయం చేయండి అందరితో ప్రభు సమాధాన పడే స్థితిలో సమాధానం ఉండటానికి అందరిని ప్రేమించడానికి ప్రభు సహాయించండి మా దేవా మా మమ్మల్ని మేము హెచ్చించుకునే స్థితిలో కాకుండా ప్రభుత్వం తగ్గించుకుంటాం ఆయన ప్రభావ మీ మనస్సును మేము కలిగి ఉండే వారి గుంపులో సహాయం చేయండి మా దేవా తండ్రి ప్రభావ మీరే మమ్మల్ని కట్టవలసి మా దేవ తండ్రి ప్రభా తండ్రి అక్క రసపత్రిక ఆరోధ్యాయంలో కూడా మాట్లాడలేయన ప్రభా నాయన మా రాజ్యము ప్రభావ హాన్యుల యొక్క ఈ లోక నాయన న్యాయాధిపతులు తెలుపుకుంటున్నా మీ యుద్ధకు వెళ్ళాలి ప్రతి సమస్యను తండ్రి సంఘంలోనే పరిష్కరించుకోండి ఒకరినొకరు నేను ప్రేమించుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకుంటున్నాను ఒకరి ద్వారంలో ఒకరు భరిస్తుంది ఏక లక్ష్యం ఏక గురి నైనా ఏక తండ్రి ఆత్మను మేము కలిగిన వారి బొబ్బా ముందుకెళ్ళటానికి సహాయం చేయండి మా దేవ తండ్రి ఈ స్వఘనత స్వహెచ్ంపు అతిశయము ఇవన్నీ మా నుంచి తొలగించండి ఇంకా విరగ్గొట్టబడి నలగ్గొట్టబడిని చెక్కబడిని అనేక మా జీవితాలు ఉంటాయి ప్రభా సహాయం చేయండి తండ్రి నాయన ప్రభా వాటి అన్నింటి ముందు వెళ్ళటానికి నాయన మీకు ఇష్టమైన పాత్రగా మేము ప్రభా ఆ తండ్రి సహాయం చేయండి మా దేవుడు కరణించండి చెప్పించండి ప్రభావ మీరు ప్రారంభించేంత గొప్ప ఆత్మీయ కార్యము లోతైన కార్యము బలమైన పర సంబంధమైన కార్యము పట్టిస్తూ తండ్రి దాన్ని కొనసాగించే దేవుడుగా ఉంటున్నారు ప్రభా స్ మా తండ్రి రాబో యుగములో ప్రభా మీ మహిమను మాకు చూపించాలని తండ్రి ఇప్పుడు ఈ కుమారునితో పాటు మమ్మల్ని ఏమనెత్తినందుకు సిద్ధ కూర్చుండు మా తండ్రి స్తోంది నా తండ్రి ఏదో ప్రభా మాత్ర అనేక కరోనా గురించి సాధిస్తుంటున్నాం తండ్రికి సహాయం చేయం ఆయన భయంకరమైన ఈ యొక్క తండ్రి మేము ఎప్పుడు చూడని ఊహించని పరిస్థితులు ప్రొబ్బాయన సహాయం చేయండి తండ్రి అనేక ఇన్ఫెక్ట్ అయ్యారు ప్రభా డెబ్బై లక్షల మంది తండ్రి ప్రపంచ వ్యాప్తంగా సహాయం చేయండి మా దేవ భయంకరంగా విస్తరిస్తుంది నాయన ఈ యొక్క ఆయన పాలకులు తండ్రి తండ్రి ఎటువంటి యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలో నాయన వారికి తెలియని స్థితి ప్రభావ సహాయం చెయ్యింది తండ్రి ప్రభు అహి ఎట్లా చేయాలి ఏంటి తండ్రి ప్రజలందరూ వారి జాగ్రత్తలు వారు తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభు అందరూ విచ్చల వీడిగా గుంపులు గుంపులుగా నాయన బాబా దాన్ని బారిన పడుతున్నారు తిరుగుతూ ప్రభావిత సహాయం చేయండి తండ్రి కరణించడం చూపించడం నా దేవ జ్ఞానం దయచేయండి దీనికి కావాల్సిన మందు వ్యాక్సిన్ ప్రభావ మార్కెట్ లో రావడానికి సహాయం చేయండి తండ్రి అదే వాటి చూపించండి నాయన తండ్రి అదేవిధంగా సంఘాలు తెరుచుకోబోతుండగా తండ్రిని ఆయన సహాయం చేయండి ప్రభావ సంఘ పెద్దలు కాపురులు వీరందరి ఆయన ఏ విధంగా సంఘాన్ని నడిపించాలనే విషయంలో వారు కావలసిన నడిపింపుడు జ్ఞానము ప్రభా మీరే దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభావ నాయన ఇది సంఘాల ద్వారా వస్తుందని పేరు నాయన రాకుండా నాయనది తండ్రి మీరే కావలసిన తోటి విధంగా దాన్ని తండ్రి సిద్ధపరచవలసిందిగా పెట్టుకుంటున్నాం ఆ యొక్క ప్రభానయన తండ్రి ఆ ఇతరులు చేయి నేను భయం రాకుండా ఆయన సహాయం చేయండి మా తండ్రి అటువంటిదొస్తే వీళ్ళు సంఘాలను మూసివేస్తారు ప్రభా ఆయన సహాయం చేయండి మా తండ్రి బాబా మీకు ఆరాధన బాబా ఎటువంటి ఆటంకం లేకుండా కలగటానికి జరగటానికి ఆయన సహాయం చేయండి అదేవిధంగా ప్రభానైనా ఈ మైగ్రేన్స్ లేబరర్స్ గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సహాయం చేయండి బాబా ఇంకా నానేక మంది ఉంటున్నారు ప్రభా నాయన వారి ప్రాంతానికి వెళ్ళలేని ప్రతి సహాయం చేయండి కష్టాలను ప్రభా వారి ఇబ్బందులు ఎరుకుని జ్ఞాపకం చేసుకుంటు తండ్రి వారి జరిగిన పరిచయం దీవించి ఆశీర్వదించండి ప్రభా అనేక తెలుసుకోవడానికి సహాయం చేయండి మా దేవ అదేవిధంగా తండ్రి నా తండ్రి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా నాయన రైతుల గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా వారు తండ్రి ఆయన ఎంతో ఇబ్బందుల్లో ఎరుకులు వారు అనేక నష్టాలు భరిస్తున్నారు ప్రభావిత సహాయం చే తండ్రి సరైన విత్తనాలు లభించినట్లు సహాయం చే తండ్రి అదే విధంగా తండ్రి ముఖ్యంగా ఈ యొక్క అనారోగ్యం గురించి బిడ్డల గురించి ప్రార్థిస్తున్న సహాయండి మా తండ్రి పార్శ్వాల గురించి ప్రార్థిస్తున్న చుట్టుపక్కల కుమారుడు ముట్టండి స్వస్థపరచండి ప్రభావ ఆ కిడ్నీని రివైవ్ చేయవలసింది తండ్రి బాధను నెప్పు తీసుకెళ్లసి పెట్టుకుంటున్నా చే తల్లిదండ్రులకు మన ధైర్యపరచవలసిందిగా పెట్టుకుంటున్నాం అదేవిధంగా ప్రభావ లాదరు కుమార్ జాషి జాష గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ కూడా ముట్టి స్వచ్ఛపరిచ హుబ్బుండె సంబంధమైన వ్యాధి బాధపడుతుండగా ప్రభావిధంగా ప్రార్థిస్తుంటున్నాయి ఆ బిడ్డ కూడా స్వస్థత ఇచ్చాడు కృష్ణను లివర్ ను ముట్టి ప్రభావి స్వస్థపరిచింది తండ్రి అదేవిధంగా రవి అన్ని సహోదరుడు హాస్పిటల్ చేయాలంటున్నాడు ప్రార్థించమని కోరారు ప్రభావిడ ఆకం చేసుకుని లివర్ ఆయన బాగా డ్యామేజ్ అయింది అంటున్నారు తండ్రి సహాయం చేయండి ప్రభావం విధంగా ఆయన అనేక మంది ఆయన ప్రభాహ వ్యాధి గంట వారు జ్ఞాపకం చేసుకుని తండ్రి ముఖ్యంగా కరోనా బాధపడిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని క్రిటికల్ కండిషన్ చేసుకుని దర్శించి వచ్చి మీ నామని వెల్లడి చేయవలసిందనుకుంటున్నాం ఈ విధంగా ప్రభుత్వ మీరు జీవితాల్లో చేస్తున్న అనేకమైన అనగ్యత తీరుస్తున్న ఆసతీ ప్రభుత్వ ప్రార్థనలు ఇంట్లో విధానం పట్టిస్తూ తండ్రి ఆ ప్రార్థనలు అన్నిటికీ జవాబిచ్చే దేవుడు తండ్రి మీకు స్తోత్రంగా తండ్రి మేమందరం మరొకసారి కోడి ప్రార్థించబో మాకందరికి ఇచ్చిన స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన మామూలుగా ప్రార్థన మా ప్రభు మహారడు ఏమను ప్రార్థిస్తున్నాం తండ్రి వర్షదుర్మ దేవ మీకు వదనాలైన కోతుల స్తోత్రాలు తండ్రి ప్రభు ఈ కూదం నుంచి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వదనాలైన మీ మన శిక్షించలాగినా గణపరిచలాగిన మీకు అవసరాన్ని వినలాగిన మా మీకు వందనాలు తండ్రి ముఖ్యంగా ప్రభు స్వంతాత్మకంగా జరుగుతున్నాయి పరిస్థితులు అని చూస్తున్నాం బ్రహ్వాటి విషయంగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభు వీటన్నింటి చూసినప్పుడు మీ యొక్క విమర్శించిన ఉందని మరి మీరు కాబట్టి ప్రభు ఈ విషయాన్ని మేము దేని విషయాన్ని చింతించకుండా దేశం భయపడకుండా మా నిరీక్షణ మీరే సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతున్నాం మేము ఎక్కడికి వెళ్ళాలేం ప్రభు సమస్త మీరేనైనా మీ మీద స్వరం వినాదం మీరు చెప్పే విషయాలు నేర్చుకుని దాని ప్రకారంగా జీవించాలి అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి ఇక వైరస్ విజృంభించిన గానీ ప్రభావం మీ బిడ్డల్ని తాకదన్నారు ప్రభు అను ప్రభావం కాబట్టి జాగ్రత్తగా జీవించిన మీరు లక్ష్యం లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాకే ప్రకారంగా జీవించాలా ప్రార్థనలో సమయం ఎక్కువ గడుపుల ప్రభుత్వ సంఘానికి యాక గిఫ్ట్ అనుకరించండి ఎందుకంటే వైరస్ విస్తరించ సంఘాలు ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాల స్వచ్చత వరాలను మీరు చూపించండి అక్కడ మనుషులు స్వచ్ఛత పొందాలా అవును ప్రభావం సంఘం మీద నిందాలు విజృంభించింది ప్రభా ప్రపంచం అంతటా బాగుందైనా అది మా దేశాన్ని కూడా విస్తరించింది ప్రభు అది విస్తరించి ప్రభావ రెండు వేల సంవత్సరం మాట్లాడారు అది చివరి దశ చెదిగింది ప్రభు కాబట్టి ఆ కాలంలో మేము ఉంటుండగా మీ యొక్క కాపిట అవసరం తండ్రి మీ యొక్క పశురాలు నడిపి మాకు అవసరం సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా మేము ప్రవర్తించాలి ఇతరులతో ఏ రీతిగా మా ఉద్యోగ స్థలాల్లో జీవించాలి మీకు మాదిరిగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నీతిగత సంఘానికి ఆదరణకరంగా నేను జీవించాలి మీరు మాకు ఆ యొక్క రూల్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా రైతుల గురించి ప్రార్థిస్తున్నాం కంటే ఫార్మర్స్ వారి జీవితాలను ఆచరించండి రక్షించుకోండి వారు చేసిన ప్రయాసాన్ని తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బిడ్డ గురించి ప్రార్థిస్తుండే బిడాకార్లాక్స్లో ఓపెన్అప్ చేయమని ప్రార్థిస్తున్నాం కంటే బ్లాక్స్ ని కరగడీయండి ప్రభుత్వ ఆట రిస్ ను రక్తాన్ని రోషించండి ప్రభావా కిడ్నీస్ లో ఫంక్షన్యేట్ చేసి ఫిల్టర్ అవటకు సహాయపడండి హీలింగ్ తెచ్చేసి గొప్ప సాక్షి నిలబెట్టుకోమంటే ఆర్దిస్తున్నాం చిన్న బాబుని ముట్టండి ఆ యొక్క హార్ట్ లో ఉన్నారందరం కూర్చోవేమంటే ఆర్థిస్తున్నాము అయినా మీకు అబ్బిడలను సాక్షులు నిలబెట్టుకోండి కాగితీ ఇష్టనాన్ని ముట్టండి స్వస్థపరిచేయండి అబ్బిళని సాక్షులు నిలబెట్టండి అయినా ముట్టండి స్వస్థపరచేయండి అనేక మంది అనేక అంతా బాధలు పడుతున్నది మీరు తప్ప ఎవరు స్వంత పరచలేరు అయినా మీ యొక్క వాక్యాకి తగ్గినట్టు స్వతపరిచి మహిమనందనాన్ని ప్రార్థిస్తున్నాం తగ్గేసిన అందరినీ ఆశ్రయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి ఇక లాక్డౌన్ నుంచి విడుదల కొంత ఉండగా ఏ రీతి గారు మీ కొడుకు జీవించండి మీ యొక్క కాపుతెల్లో యోగి ఇంటి పెట్టి అటువంటి కంచెని మీరు పెట్టమని ప్రార్థిస్తున్నాం మా జీవితాలలో మా కుటుంబాలలో మీరు నుండి మమ్మల్ని అందరినీ మీరు ఆకవోసుగా క్రీస్తు పరుషంగా మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి అమ్మాయి అమ్మాయి మధ్యలో ఉన్నారా సార్ శ్యామ్ సార్ సార్ బెరలక్ష్మి సార్ ప్రేమ కృప పురుషుత్మని సభాసంగు ఇప్పుడు అందరితో ఉండగా ఉన్నారు చేసిన వారికి అందరికి ప్రత్యేక అందరికి ఫైజులా